గణపతి కవీనా బ్రహ్మణా బ్రహ్మణి భిత్ దాకాగలం శ్రీ మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అమరాచార్య పర్యేరంపరా మని బమింద్రియాణిర్వాణి బ్రహ్మ ఉపనిషదం అహం బ్రహ్మ నిరాక్యాం మరోకరణం నేను సవాత్మని నిరసే ఉపనిషత్తు ధర్మాసన్సు తే మహి సంతు శాంతిశా నవధే నాస్యతే నాస్తి శ్రామ్యేణ శ్రామానంతి వైన విచ్చాదయంతీ అియవేత్తే అి ప్రియ ఖదు ఓకే అతిరోదివాహమత్ర భోగ్యం పశామీ స్వప్నాన్ని అంతటి స్వప్నానికి అంతకీ సత్తాఫూర్తులను అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఏ చైతన్యము గలదో అది ఆత్మ అది ఏ అని ప్రజాపతి గారి కానీ ఇతడేమనుకున్నాడు ఇంద్రుడేమనుకున్నాడు స్వప్నంలో ఉండే స్వప్నాభిమానం ఉంటాడుకి సరే వాడ ఆత్మ అనుకున్నాడు ఇప్పుడు ప్రజాపతి గారి అభిప్రాయం మొదటేమిటి కంటి చూపును అనుగ్రహిస్తూ సాక్షిగా ఉండే పురుషుడు ఆత్మాన చెప్తే వీడేమనుకున్నాడు ఛాయాత్మే ఆత్మాని ఛాయాత్మవాదము దేహాత్మవాదము తీశారు దాని మీద ఇంకొంత ఇంప్రూవ్మెంట్ చేసి స్వప్నాన్ని స్వప్నానికి స్వప్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఉండే ఏ శుద్ధ చైతన్యము గలదో అదే ఆత్మ అని చెప్పారే ఇక్కడ మీదేమనుకున్నాడు స్వప్నాభిమాన హృదయం ఉంటుంది స్వప్నంలో హృదయం ఉంటుంది వాడే ఆత్మ అనుకున్నాడు స్వప్నంలో ఉన్నవాడు ఆత్మ ఎలా అవుతాడు ఎందుకంటే దానికి ఏదో గొంతలా గొంత ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నా స్వప్నావస్థలో ఇబ్బందులు ఏమి ఉండవు జాగ్రత్త అవస్థలో వీడికి ఓ కర్మ లేదనుకోండి స్వప్నావస్థలో ఆ లోకమైన ఉండదు ఆ కర్మ శుభ్రంగా ఉంటుంది జాగ్రత్త అవస్థలో కొంచెం డబ్బు అది ఇబ్బందిగా ఉంది అనుకోండి స్వప్నావస్థలో లాటరీ అది జరుగుతుంది కాబట్టి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ ఆత్మ స్వప్న అభిమాని అడ్వాంటేజెస్ కే అయినా కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అతి రోజు తీవ అది ఏడుస్తున్నట్టు ఉంటుంది వీరేరుస్తున్నట్టుగా ఉంటుంది తర్వాత అప్రియవేత్త భవతి స్వప్నంలో కూడా దుఃఖానుభవం వస్తుంది దుఃఖానుభవము కలిగి ఉన్నదా అన్నట్లు ఉంటుంది అందరూ మీద పడి కొడుతున్నట్టు రెక్కేస్తున్నట్టు అనిపిస్తుంది ఘనంతి ఇలా ఏనం అంటే పరిస్థితి అన్నమాట అంటే సమాజంలో ఒకప్పుడు మనుషులు ఎలా ఫీల్ అవుతారంటే అందరూ కలిసి నన్ను గురి చేసేసి నన్ను టార్గెట్ చేసి నన్ను బాధ పెడుతున్నారు అని మనిషి బాధపడుతూ ఉంటాడు పెరిసిప్షన్ సిండ్రోమ్ అంటారు అది ఘంతివ్ అంటారు అలా కొంతమంది బాధపడతారు భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ నా మీద కట్టి కట్టేను అయితే ఆఫీసులో జూనియర్స్ సీనియర్స్ అందరూ కూడా నా మీదే కట్టిగట్టేరను అలాంటి ఒక పెరిసెప్షన్ సిండ్రోమ్ లో ఉంటాడు మనకి సో అది స్వప్నంలో కూడా వీడికి అనుభవానికి అగ్నంతీగా అట్సెట్రా కాబట్టి నా సర భోగ్యం కీ స్వప్నాభిమాని ఆత్మవడానికి వీల్లేదు ఎందుకంటే స్వప్నాభిమానిలో ఆ భోగ్యాన్ని నేను చూడలేసి మానం దాంట్లో ఆ ఫలాన్ని అదే ఆత్మట్లయితే అలా ఉంచేయండి దాన్ని ఏమి చేయకండి చేసే దాని సంగతి నేను చూసుకుంటా అహమత్ర భోగ్యం పశ్చామి ఇది ఈ స్వప్నాభిమానియే ఆత్మ అయినట్లయితే అటువంటి ఆత్మ ఎందు నేను ఆనంద ఆనందరూపమైన ఫలాన్ని నేను కూడా లేకున్నాను నాకు కనపట్టలేదు అని అతను అనుకున్నాడు దీని మనం భక్తత్వం చూస్తున్నాము ఇంత ఘంతిత్వైన ఏదో శబ్ద ఇవాంతివైనం కేచన ఇది ద్రష్టవ్యం నటువేటి అంతవరకు వచ్చామండి ఉత్తర సర్వు ఇవ శబ్దర్శనా నాస్తివే నే విశేషణ ఘనేతి ప్రజాపతి ప్రమాణీక నృతవాదివాదనానుపత్తేతదమర్థమి ప్రజాపతివచనం కథమ్ వృథా ఇంద్రస్తం ప్రమాణీకృవన్షే प्रजापति अ शीर नाशमंवेशन दोष अभ्यदा पथेहा सै न क्रिटिकल पूर्वता इंड ఉందండి మంత్ర కొంచెం ఓపిక పెట్టండి అక్కడ టెక్స్ట్ స్కింగ్ అంటారు టెక్స్ట్ స్కింగ్ అండ్ లేకపోతే టెక్స్ట్ చార్జ్ షేరింగ్ అని అంటారు అంటే టెక్స్ట్ లో మాట మంత్రంలో మాట ఉండదు దాన్ని కొంత నిమాంసం చేయటం ఎందుకంటే ఆ వైదిక సంస్కారం అటువంటిది వైదిక సంప్రదాయం అటువంటిది ఆ వచనం మీద శ్రద్ధ ఉంటుంది ఆ వాక్యం ఉంది కదా అది ప్రమాణం ఉపనిషదం పురుషం పురుషుడు యొక్క స్వరూప స్వభావాలని ఉపనిషత్తులు మనకు బోధిస్తాయి ఉపనిషత్తులు అంటే వాక్యముడు మహాత్ మహర్షుల యొక్క వాక్యాలకే ఉపనిషత్తులు అని కాదు కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకొని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం తర్వాత పూర్వపక్షాలన్నీ కూడా మీమాంసత్తుల పూర్వపక్షాలన్నీ కూడా వాక్య విచారం మీద ఆధారపడి ఉంటాయి జాతక యుద్ధం దానికి తగ్గట్టుగా ఓపెట్టాల్సి ఇక్కడ జ్ఞంతి దేవాను ఏనం వీడు కళలో కలగంటున్నాడు కళలో వీడు ఒక స్వప్నాభిమానై ఉంటాడు అటువంటి ఈ స్వప్నాభిమాని ఎవరో కొంతమంది కొట్టేస్తున్నారు ఏవా తీర్చిన నిజంగానే గుంటే ఏవా ఉండాలి నిజంగా కొట్టడం కాదండి బాబు కొట్టినట్టు కనపడ్డ నేను అంటే ఇవా ఉండాలి ఇవా ఉండాలి అది స్వప్నం కాబట్టి ఏవకి ఇవా అర్థం చేసుకుంటే కనపడుతుంది పైగా చుట్టుముట్టు అన్ని ఇవా ఇవా ఇవా అతిరోధిత్ ఇవా ఎక్సెట్రా ఇవా కూడా ఉంది అని అని ఆయన భాష్యకారులు చెప్పారు దాని మీద పూర్వక్ష ఏమంటాడంటే అలాగే అదూ నాస్తివధేన హన్యతే అని ఎక్కడుంది నాస్తి అనవధే నాస్తిహన్యతే ఇప్పుడు వీడికి ఛాయాత్మకంటే ఈ స్వప్నాత్మకం ఇంప్రూవ్మెంట్ ఉంది ఛాయాత్మం ఏమవుతుంది దేహానికి గాయం చేస్తే ఛాయ కూడ గాయం వస్తుంది కానీ వీడికి దేహానికి గాయం ఉన్నా స్వప్నాత్మక గాయం ఉండదు ఉండక్కర్లేదు దేహానికి రోగం ఉన్నా స్వప్నాత్మక ఉండక్కర్లేదు తర్వాత అది ఒక అడ్వాంటేజ్ ఉంది కదా అలా చెప్పాడు కాబట్టి గ్రంథి ఇవా అక్కర్లేదు గ్రంథి ఏవా అని పెట్టుకోవాలి నిజంగానే కొట్టేస్తున్నారని ఎందుకంటే ఇక్కడ ఉన్నది అక్కడ తర్వాత నాస్య వధేనా వధేనాస్తిహన్యతే ఒకవేళ నిజంగా ఇతన్ని కొట్టేసినా అతనికి ఏమీ తగలదు అతనికి ఏమీ దెబ్బ తగలదు అని వాక్యం ఉంది కాబట్టి గ్రంథి ఏవాని వివాదంగా మార్చక్కర్లేదు అని పూర్వపక్షం అంటాడు అంటే అలాంటి అదయా వివాజంగా ఎందుకంటే ప్రజాపతిని ప్రమాణం కురువత హూపవాదిత్వ అపాదానాను ఏ తభుతమిషేత ప్రజాపతి వతనం కథం మృషా తుజా ఇంద్రహం ప్రమాణీ కురువన్న అంటే అలా కుదరదు ఎందుకంటే ప్రజాపతి చెప్పిన వాక్యమునందు అతనికి శ్రద్ధ గలదు అతను ఈ క్షణంలో ఏమనుకుంటున్నారంటే ఇంద్రుడు ప్రజాపతి స్వప్నాభిమానినే ఆత్మగా చెప్పినట్టుగా ఈ క్షణంలో భావిస్తున్నాడు కాబట్టి ఈ క్షణంలో ఈ డిస్కషన్కి ఈ పార్ట్లో యథార్థమైన ఆత్మ ఏతే అంటే స్వప్నాభిమానియే యథార్థమైన ఆత్మగా స్వీకరింపబడుతుంది అక్కడ ఎందుకంటే అతను అలా అనుకుంటున్నాడు అతను అలా అనుకున్నప్పుడు స్వప్నాభిమానుయే ఆత్మని నాకు తోస్తోంది అని అనుకుంటున్నాడా లేక స్వప్నాభిమానుయే ఆత్మ అని ప్రజాపతి గారు చెప్పారని అనుకుంటున్నాడా ప్రజాపతి నాకు తోచిన సంగతి అని అనుకోవట్లేదు ప్రజాపతి ఇలా చెప్పారు అని అనుకుంటున్నాడు తర్వాత ప్రజాపతి అతనికి ప్రమాణ బుద్ధి కూడా ఉండదు ప్రజాపతిని ప్రమాణించువత కాబట్టి ప్రజాపతి గారు చెప్పింది అసత్యము అని అతను ఎన్నడూ స్వీకరించాడు ఏమంటే అనూతవాదిత్వ అపాదానుపత్తే ప్రజాపతి ఇప్పుడు వీడిని నిజంగానే కొట్టేశారనుకోండి గ్రంథి ఇవా అని కాకుండా గ్రంథి ఏవా అంటే ఆ స్వప్నాభిమానియే ఆత్మ ప్రస్తుతంలో ఆత్మ తన్నేశారు అనుకోండి వాళ్ళను ఇంకా ప్రజా అంటే స్వప్నాత్మ తన్నును తినేసిందంటే ఏతదమమృతం అభయం ఏత్ బ్రహ్మ అనే ప్రజాపతి గారి యొక్క వర్ణం ఏదైతే ఉందో అది స్వప్నాత్మక అనుభవం ఇస్తోందని అనుకుంటున్నాడు ఎందుకంటే ప్రస్తుతానికి ప్రజాపతి ఆత్మ స్వప్నాత్మ అనే ప్రస్తుతంలో ఒక కాబట్టి ప్రజాపతి గారు ఆత్మని చెప్పారు బట్ అట్ ది సేమ్ టైం స్వప్నాత్మ తరుణులు తిందని బట్ అట్ ది సేమ్ టైం స్వప్నాత్మక భయం లేదని చెప్పారు అంటే మరి చాలా అసందర్భంగా చెప్పారని తేల్చినట్టు అవుతుంది ఇంద్రుడు అలా తేల్స్తాడా అలా తేల్చాడు ఎందుకంటే ప్రజాపతి గారు ఏంటో అతనికి మంచి పూర్ణమైన శ్రద్ధ గలవాడు కథం మృషాపు ఇంద్రహంకున్నాం చెప్తున్నా చేశాను నేను ప్రజాపతి గారి మాట ప్రమాణము అని శ్రద్ధ కలిగిన ఇంద్రుడు ప్రజాపతి గారి వచ్చినానికే మృషాత్వాన్ని అంటే అసత్యత్వాన్ని ఎలా ఆపాదిస్తాడు ఆపాదించ కాబట్టి ఏవా కాదు ఇవానే అని చెప్పారు దీని మీద ఇంకా మళ్ళీ ఏమంటాడంటే అలాగేలాగా ప్రజాపతి గారు చెప్పిన దాని మీద ఇంద్రుడు అసలు దోషాన్ని దోషాన్ని ఆరోపించడు అన్ని ఎలా చెప్తావు ఇంతకుముందు ప్రజాపతి గారు ఛాయాత్మ చెప్పారు అని అనుకుని ఆ ఛాయాత్మ ఎందు దోషాన్ని కనిపెట్టడం కాబట్టి ప్రజాపతి గారు చెప్పిన ఆత్మ మీద దోషారోపణ ఇంద్రుడు చెయ్యడు అని వెళ్ళాలి ఉదాహరణకి వెళ్ళి ముందు పర్యాయం ఇది రెండో పర్యాయం అయితే ద్వితీయ పర్యాయం స్వప్నాభిమాని ఆత్మానది ప్రథమ పర్యాయం ఛాయాత్మ భావం ప్రథమ పర్యాయంలో ప్రజాపతి గారు అని చెప్పారు అంతే కదా ఆ పర్యాయానికి అదే సిద్ధాంతం ఇతను వెళ్ళిపోయాడు ఛాయాత్మని ప్రజాపతి గారు ఉపదేశించారని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మధ్యలో దు ఎందువలంటే దీని మీద అనేక దోషాలు వస్తున్నాయి అని దోషారోపణం చేశారు అంటే మరి ప్రజాపతి గారి యొక్క బోధ మీద దోషారోపణం చేసినట్టు అవలేదు అది మరి నువ్వే ప్రజాపతి గారి మాట నేనే దోషారోపణ చేయడు ఆయన ప్రమాణము ఆయన ఎంత చెప్తే అంటే స్వీకరిస్తాడు అని పొరపక్షం ఇప్పుడు చూడండి మనం ఛయా పురుషే ప్రజాపతి నా ఉంటే గారి ఛయా చెప్పిన సందర్భంలో అస్థ్య శరీరస్థ నాశమును ఏషన శటి అనే దోషాన్ని పట్టుకున్నాడు ఛాయాత్మయే ఆత్మ అయినప్పుడు ఛాయయే ఆత్మ అయినప్పుడు ఈ శరీరము అలంకారం చేసుకుంటే అది అలంకృతమైంది ఇది పరిష్కృతం అది పరిష్కృతం అంతవరకు చాలా సోఫగా బాగుంది కానీ ఇది రచించినప్పుడు అది నశిస్తుంది అది దోషం వస్తుంది ఆ దోషాన్ని ఆయనే పెట్టాడు ఇంద్రుడే ఇంద్రుడే తన మనస్సులో ఆలోచించేసి ఈ దోషమున్నది అని కాబట్టి ఆ విధంగా దోషాన్ని చెప్పాడా లేదా దోషం అభ్యా చెప్పినప్పుడు ప్రజాపతి గారు చేసినటువంటి ఛాయాత్మ ఉపదేశం మీద అది దండయాత్రే అది ఒక రకమైన దోషారోపణమే అయిందా లేదా అలాగే ఇక్కడ కూడా ప్రజాపతి గారు చెప్పిన స్వప్నాభిమాని ఆత్మ మీద ఇతడు దోషారోపణ చేశాడు అని చెప్పడంలో అభ్యంతరం ఏం కాబట్టి జ్ఞంతి ఇవా అని అర్థట్లేదు జ్ఞంతి ఏవా ప్రజాపతి గారి వచనానికి కొంత పూర్వాపర విరోధం ఉన్నా అంగీకారమే ఎందుకంటే ప్రజాపతి గారి వచనానికి ప్రథమ పర్యాయంలో ఎలా అయితే దొసారోపణాలు పెట్టాడు అలాగే ద్వితీయ పర్యాయంలో కూడా దొసారోపణ పెట్టాడు అని అనుకుంటాం సమస్య కాదు అని పూర్వం నైవం అది సరిగ్గా పురపక్షం తప్పు నేను యాంటిసిపేట్ చేసి ఆయన ఏమంటారో చూద్దాం ప్రథమ పర్యాయంలో ప్రజాపతి గారు గట్టికి ఛాయాత్మ అని దాని మీద దోషారోపణ చేయలేదు అసలు అది కాదు సీక్వెన్స్ అక్కడ సీక్వెన్స్ ఏంటంటే ప్రజాపతి గారు ఛాయాత్మక ఇచ్చారు అని నిశ్చయించుకోవాలి మళ్ళీ మననం చేసుకున్నాడు మననం చేసుకున్నప్పుడు దోషం కనపడింది అప్పుడు ఏమనుకున్నాడంటే ప్రజాపతి గారు తప్పుకి ఇచ్చారు అనుకోలేదు ఈ దోషం కనపడుతోంది ప్రజాపతి గారు చెప్పిన విషయాన్ని నేను ఛాయాత్మక స్వీకరించడంలో దోషం ఉన్నది ప్రజాపతి గారు చెప్పింది నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకుని వెనక్కి అంతేగాని ప్రజాపి దోషారోపణ అయింది కాబట్టి పూర్వపక్షం తప్పు అని నేను ఆంటిసిపేట్ చేసి ఇట్లా చెప్పాను చూద్దాం తస్మాత్ అటువంటి దోషమేమి లేదు అని పూర్వపక్షన్ని ఖండిస్తే ఇందువల్ల ఎందువల్ల లేదు అని అతను పూర్వపక్షం అంటే మళ్లీ సమాధానం ఇదంతా భాష్యం అంటారు నేను చాలాసార్లు చెప్పాను భాష్యం అంటే బోలి బోలీ భాష మాట్లాడుకున్నట్టుగా అలా కుదరదు అలా ఉంటుందో కూడా పాఠం ఏషోక్షణి పురుషో దృశ్యతే నాయాత్మా ప్రజాపతి మన్యతే మధవాన్ అది ఇప్పుడు మఘవాన్ అంటే ఇంద్రుడు ఛాయాత్మవాదం మీద దోషాన్ని ఆరోపణ చేసి స్థితికి ఎప్పుడైతే ఆ టైంకి అతను అభ్యర్థి ప్రజాపతి గారికి వచ్చింది ఛాయాత్మ కాదనే నిశ్చయంలో గుర్తించాడు అంటే మనమే తప్పుగా అర్థం చేసుకున్నామనే నిశ్చయంలో గుర్తిస్తాడు ఇద వాక్యం ఆయన అన్నది యశా అక్షిణి పురుషోపిస్తే అని చెప్తారు అలా చెప్పిన వాక్యంలో ప్రజాపతి గారు చెప్పిన ఆత్మ ఛాయే ఆత్మ అనే నిశ్చయం ఉన్నంతసేపు దాని ముందు దోషారోపణ బుద్ధి కలగలేకపోతే కానీ తీరా దోషనాశం అను ఏసన స్థితి అనే దోషాన్ని ఎప్పుడైతే అతను దర్శించినాడో అది ప్రజాపతి గారు చెప్పిన ఆత్మ ఇది కాదు అనే నిశ్చయంలో గుర్తించారు అతను ప్రజాపతి గారు చాయ్నే ఆత్మగా చెప్పారు ఆయన చెప్పిన చాయే ఆత్మ అయిన ఈ దోషం వస్తోంది ఈ దేశం నశించినప్పుడు చాయ్ నశించిపోతుంది కాబట్టి ప్రజాపతి గారు చెప్పింది లేదు ఆయన తప్పుగా చెప్పారు అని అనుకోలేదు అలా అనుకోలేదు ఆయన ఏమనుకున్నాడంటే ప్రజాపతి గారు చెప్పిన యేషోక్షి పురుషోపితైన వాక్యాన్ని మనం ఛాయే ఆత్మ అనే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ కూర్చున్నాము ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అనుకుని బుధాలు ఎగ్చక్క ఇంటర్ప్రిటేషన్ తప్పు ప్రజాపతి చెప్పిన ఆత్మ ఛాయ కాదు ఎందుకంటే అత్య నాశమును యశనస్యతి ఈ దేశము నాశించినప్పుడు ఈ ఛాయ కూడా నశిస్తుంది కాబట్టి అని పొస్తూ అని అనుకున్నాడు కాని తన ఇంటర్ప్రిటేషన్ లో దోషం స్వీకరించాడు కాని ప్రజాపతి గారి మీద ఇంద్రుడు వ్యక్తి దోషారోపణ అక్కడ కూడా చేయలేదు కథం అలా చేయలేదని మీరెలా చెప్తారు అపహతపాత్మాదిలక్షణే పుష్ే ఎదిచ్చాయాత్మా ప్రజాపతి నోత్త మన్యతే సదా కథం ప్రజాపతిం ప్రమాణీకృత పునశ్రవణి ఏ కథని భాష్యకారులు ఇంత లోతుగా విశ్లేషణ చేశారని నాకు ఎక్కడా కనపడలేదు అనేక కథలు ఉపనిషత్తుల్లో ఉంటాయి ఉపనిషత్తుల్లోని కథలోనే ఆయన పుస్తకం ఒకటి రాస్తారు ఒక ఈ పుస్తకాలు రాసి వాళ్ళు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు వాళ్ళు చిన్న రాసి చెయ్యి తిట్టి నోరుకి అలా సాగుతుంది తిట్టి నోరుకి రాసి చెయ్యి నేను యాక్ట్ చేసేదాన్ని ఇంకోటి ఏదో ఉంది తిట్టే నోరు తిరిగే కాదు రాసే అలా మూడు అని పెట్టుకోండి సో ఎనివే ఇతను వెళ్ళి ప్రజాపతి గారిని అడిగాడు అసలు మొత్తం ఎంత లోతుగా విచారణ చేస్తున్నారు మొదటి నుంచి చెప్పేస్తున్నారు ఆయన మీరు మొట్టమొదటి నుంచి చూసుకోండి వచ్చిన వాతా వచ్చిన సీక్వెన్స్ ఏంటి అపహత పాప ఆత్మ అపహత పాప అని విన్నాడు వెళ్ళి ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఆత్మ అపహత పాప అని చెప్పారు కదా ఆత్మస్వరూపాన్ని మేము తెలుసుకుందామని వచ్చాము అని వెళ్ళాడు అని ఆయనతోటి పెట్టుకున్నాడు పెట్టుకుని తర్వాత ఆయన చెప్పిన దాన్ని ఛాయాత్మగా స్వీకరించాడు అప్ టు ది ఎండ్ ఛాయాత్మగానే స్వీకరించి ఉన్న పక్షంలో ఛాయాత్మగా స్వీకరించి కొంత దూరం వెళ్లి అదే మనం తప్పుగా అర్థం చేసుకున్నాము అనే కారణంగా వెనక్కి వచ్చారు అంతేగాని ప్రజాపతి గారు తప్పుగా చెప్తీరణ అనుకోలేదు మరి అక్కడ మీరు గమనించడం లేదో ప్రజాపతి గారు చెప్పిన ఛాయాత్మ ప్రజాపతి గారు ఛాయాత్మను చెప్పారు కానీ ఛాయాత్మ దోషం ఉంది కానీ కనుక ఆయన తప్పుగా చెప్పారు అని అన్నాడా అలా అతను ఏమన్నా అంటే ప్రజాపతి గారు యేసోక్షని పురుషో దృష్టి అని చెప్పారు దాన్ని మనం ఛాయాత్మగా స్వీకరించాము ఈ ఛాయాత్మగా మనం తీసుకున్న నిర్ణయంలో చాలా దోషం కనబడుతోంది బికాజ్ ఈ దేహం నశించినప్పుడు ఛాయ నశిస్తుంది కాబట్టి ప్రజాపతి గారు చెప్పేది మనం తప్పుగా అర్థం చేసుకున్నాము అని సో ఛాయాత్మ ఆత్మ కదాలదు అని నిశ్చయం చేసుకున్న తరువాత కూడా అతనికి ప్రజాపతి గారు ఎందు ప్రమాణ బుద్ది పోలేదు సపోజ్ ప్రజాపతి గారు చెప్పింది ఛాయాత్మే ఛాయాత్మ ఎన్నటికీ పూర్ణ ఆత్మ కాజాలదు అని కనుక నిశ్చయించుకుంటే అప్పుడేమవుతుంది ప్రజాపతి గారి ప్రమాణ బుద్ధికి ఓపెన్ అవుతుంది అప్పుడు ప్రజాపతి గారిని మానేసి ఇంకో చోటకు పోతాడు అయితే ఇంటికి పోతుంది కానీ అలా చేయలేదు మళ్లీ సమిత్పానికి మళ్లీ గారి దగ్గరికి తయారయ్యారు అంటే ప్రజాపతి గారి ప్రమాణ బుద్ధి ఉంది అంటే అర్థం తన అర్థం చేసుకోవటంలో దోషం ఉందని నిశ్చయించుకున్నాడు తప్పిస్తే ప్రజాపతి గారి ఛాయాత్మకమే ఆ ఛాయాత్మ ఆత్మ కథలని అలా నిశ్చయించలేదని మనకి స్పష్టమవుతోంది అసలు మళ్లీ పునశ్చ్రమణాయ సమిత్పాణి నెచ్చేత్ ఆ కథను లెక్కేత్ ప్రజాపతి గారు ఏందే దోషం ఉన్నట్ల పక్షంలో మళ్లీ సమిధుల పథకం కట్ట సమిధుల కథ సంపాదించుకుని మళ్లీ వెనక్కి నడిచి వచ్చి నడిచే ఎలా సో మళ్లీ వచ్చి ప్రజాపతి గారి దగ్గరికి అయ్యా మళ్లీ నేను మీ దగ్గర శిక్షణకం చేస్తాను ఎందుకు వస్తాడు ప్రజాపతి గారు తప్పు చెప్పేశారని తెలుస్తారు కాబట్టి ప్రజాపతి గారు ఏందో దోషబుద్ధి అతనికి ఎప్పుడూ లేదు ఎందుకంటే అతను మళ్ళీ వచ్చేది గనుక యజామధ్య తస్మాత్ నయా ప్రజాపతి నోక్త ఇది మన్యతే కాబట్టి అతను ప్రజాపతి దగ్గరికి వాపస్ వచ్చిన టైంలో అతని మనస్సులో ఉన్న భావాలను మనం ఎలా చెప్పొచ్చంటే నెంబర్ వన్ ప్రజాపతి గారు చెప్పిన ఆత్మస్వరూపాన్ని ఛాయాత్మగా మనం స్వీకరించినాము టూ ఛాయాత్మ యథార్థమైన ఆత్మ కాగలదు దాని ముందు దోషమున్నది త్రీ ప్రజాపతి గారు చెప్పింది ఛాయాత్మ కాదు మనం పొరపాటుగా అర్థం మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్లి ఆయన కాళ్లే మనం పట్టుకోవాలి అని అనుకుని వెనక్కు వస్తుంది కాబట్టి ప్రజాపతి గారు చెప్పింది ఛాయాత్మ కాదు అని నిశ్చయించుకుని వెనక్కు ఎందుకంటే ఛాయాత్మయందు దోషం స్పష్టంగా తెలిసిపోయింది ఛాయాత్మయందు దోషం తెలిసి ప్రజాపతి గారు చెప్పింది ఛాయాత్మే అనే నిశ్చయం ఉంటే మళ్ళీ సమయంలో పట్టుకున్న దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన చెప్పింది తప్పుని తెలిపోతా ఉంటాయి కాబట్టి ప్రజాపతి గారు ఛాయాత్మ చెప్పలేదుగా మనం పప్పులో కాలేస్తాం అని స్పష్టంగా తెలుసుకునే ఆయన ప్రజాపతి గారి దగ్గరికి వచ్చినాడు వ్యాఖ్యాత ఈ విషయా మేము ఆ ప్రథమ పర్యాయంలో చక్కగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము ప్రజాపతి గారు చెప్పిన వాక్యాన్ని మేము వ్యాఖ్యానం చేశాం ఏమైనా వ్యాఖ్యానం చేశాం పురుష అక్షిని దృశ్యతే అని ఉంటే అక్షిణి దృశ్యతే పురుష అంటే ఆ కను కనుబొమ్మలో ఆ నల్ల మీద కనబడే ప్రతిబింబం అని కాదు అక్షయన్లు చూపునకు చూపుగా ఏ ఆత్మ పురుషుడు కలడో అదే ఆత్మ అని నేను చక్కగా వ్యాఖ్యానం చేశాను ప్రజాపతి గారు చెప్పింది అదే అంతేకాని ప్రజాపతి గారు ఎప్పుడు తప్పుగా ఛాయే ఆత్మ అని కూడా చెప్పలేదు వీళ్ళే తప్పుగా తెలుసుకున్నారు కాబట్టి ప్రజాపతి తప్పు అప్పుడు తప్పు ఇప్పుడు తప్పు చెప్పలేదు ప్రజాపతి మాట ఏమి ఇంద్రుడికి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కాబట్టి ఏ వాకి ఇవా అండానికి మనం ముందుకు వెళ్ళిపోయాం కదా ఆయన ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను దానికి ఇంతవరకు పూర్వకాల సిద్ధాంతాలు అన్ని అయ్యాయి తర్వాత ఏముంది విచ్ఛాదయంతివా అని ఉంది ఇప్పుడు చెప్తున్నాను నిద్రలో దీనికి ఏమనిపిస్తుందంటే విచ్ఛాదయంతివా అంటే తరువు గొస్తు ఎవరోలో తరువుకొస్తున్నట్టుగా వీడికి కాలొస్తుంది అరువుకొస్తున్నాడు తరువుకొస్తుంటే వీడు పరిచయాత్తుకును వెళ్ళిపోతున్నాడు అది స్వప్నాత్మ ఆ స్వప్నాత్మ అమృతము అభయ నెల అవుతుందండి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ తర్వాత తుత్రాది మరణ నిమిత్తం అప్రియవేత్త అయ్యా మహాత్ములు సంసారాన్ని చాలా అలవకగా స్వీకరిస్తారు దేన్ని పెద్ద అఘాహిత్యంగా తీసుకోవచ్చు శంకరుల దృష్టిలో పుత్రుడు పుట్టడం అన్నా ఒకటే ఆది సిద్ధం చేత పుత్ర ఆది ఆది సిద్ధం చేత వీళ్ళ ఇంకోటి పెట్టుకోవచ్చు తండ్రి అదే తల్లి పెట్టుకోవచ్చు పుట్టిన వాళ్ళు మరి మరణం మరణించినప్పుడు మనం దుఃఖిస్తాం ఏమిటి ఆ దుఃఖానికి అర్థం చుట్టినవాడు మరణించాడనా ఎదురాడు మరి పుట్టినవాడు మరణించకపోతే మరేం చేస్తాడు యేషావరి సర్వభూతానాం సర్వేశ్వర పరాగతి అని విధుడు అంటాడు మహాభారతం స్త్రీ పర్వంలో ధృపరాష్ట్రు ఉద్దేశించి అంటాడు హే మహారాజా సర్వేశ్వర లేకపోతే నరేశ్వర ఏదో అంటాడు మహారాజా ఎవరిలో చతుర్వేరుని దుఃఖిస్తున్నావా సకల ప్రాణులు అంతిమంగా పొందే లక్ గతి ఏమిటంటే మరణమే మనకి తెలిసే మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మనం చూసేవాళ్ళకి ఏమో ఏదో శాస్త్రం చెప్పిన దాన్ని మనం ఊహ కానీ మనకి స్పష్టంగా తెలుసుకున్నది ఊహతుందే సర్వప్రాణులు అంతిమంగా పొందేటువంటి గతి ఏమిటి మరణము మరి ఇంక దాని గురించి వృత్తి దుఃఖిస్తారు ఎందుకు మరణించిన దాన్ని దుఃఖిస్తారా వెళ్ళనా అని వీడు ఈ స్వప్నాత్తున్నాడే స్వప్నంలో వీడికి ఎవరో వియోగం కలిగిస్తాడు పుత్రియోగమో లేకపోతే ఆదిశబ్దం చేత పితుర్వియోగమో ఏదో వియోగం కలిగింది దాంతో ఆ వియోగాన్ని వీడు అనుభవిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు అంటే అనుభవించుకున్నాను కాబట్టి స్వప్నంలో నిజంగా అప్రియాన్ని తెలుసుకుంటున్నాడా లేక అప్రియాన్ని తెలుసుకున్నట్లు ఉన్నాడా అప్రియాన్ని తెలుసుకున్నట్లు ఉన్నాడు ఇవ భవతి Bhavati అపిత ప్రియాన్ని అంటే ఏదో వియోగం వచ్చింది అని అనుకుని ఆ వియోగాన్ని తెలుసుకుంటున్నాడు అంటే వియోగాన్ని అందరూ అందరితో పాటు తను కూడా అనుభవిస్తున్నాడు ఆ వియోగ దుఃఖాన్ని ఆపుకోలేక కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు పెట్టుకోవడం వేరు కళ్ళ నీళ్లు రావచ్చు ఉంది కలంబ ఒక భావావేశం చేత ఆనందం చేత వస్తాయి దుఃఖం చేత వస్తాయి అలా కాదు ఏం చేస్తా ఉయో అమ్మో అంటూ ఏడవడం రోజు సో అలా రోదనం కూడా వీడు చేస్తున్నట్లుగా మనకు స్వప్నంలో ఉంటుంది దీని అభిప్రాయం ఏంటంటే స్వప్నంలో ప్రతి ప్రతిసారి చూస్తే స్వప్నంలో ఎవరిలో కొట్టినట్టు పరిగెత్తికి వెళ్ళిపోతున్నట్టు పారిపోతున్నట్టు ఎవరో గట్టిపోతే అలా వస్తుందని కాదు అభిప్రాయం అప్రియాలకు దృష్టాంతంగా స్థితి చెప్తున్నాయి ఇలాంటివి అనేకం కాబట్టి స్వప్నంలో కూడా వీడి దుఃఖానుభవం నడిచిపోతోంది అటువంటి స్వప్నాభిమానాన్ని పట్టుకున్న ఆత్మ అంటే ఆత్మ అమృతమని అదే అభయమని ఎలా చెప్పగలుగుతుంది అంత దుఃఖాలని భయాల్ని అనుభవిస్తూ ఉన్నటువంటి స్వప్నాభిమాని పట్టుకుని అదే శుద్ధ ఆత్మ అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి మళ్ళీ ప్రజాపతి మళ్ళీ మనం తప్పుగా అర్థం చేసుకున్నామని ఇంద్రుడు అనుకోవాలి ఇక్కడ చిన్న పురోపక్షం నన్ను అప్రియం వేస్తే వాస్తే నా ఇంతకుముందు ఏవాని ఇవాగా చెప్తే పొరపొచ్చాం ఇప్పుడు ఇవాని ఇవాగా ఎన్ని చెప్తున్నామని కోరపొచ్చాం అప్రియవేత్త ఇవాని వేత్త అంటే వీడు స్వప్నంలో అప్రియమును అనుభవిస్తున్నట్లు ఉన్నాడు అని అన్నాం అంటే వురపక్ష అంటాడు అప్రియాన్ని అనుభవిస్తున్నట్లు ఉండడం ఏమిటండి అప్రియాన్ని అనుభవిస్తున్నాడు అప్రియం లేకేవా అప్రియాన్ని స్పష్టంగా అనుభవిస్తున్నాడు కదా కళలో అప్రియాన్ని అప్రియం అంటే దుఃఖం దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా లేదా అనుభవిస్తున్నాడు మరి ఏది ఇవా అంటావేది అని బురపక్ష నీ ప్రశ్న ఏదో సమాధానం చెప్తా వినో నా స్వప్నంలో దుఃఖాన్ని అనుభవించట్లేదు అనుభవించినట్లు కనబడుతున్నాయి అనుభవించట్లేదు అమృతాభయత్వచనాపత్తే స్వప్నంలో ఉన్న దుఃఖం యథార్థం అనుకోండి ఆ దుఃఖం దేని నిన్ను ప్రకాశించింది చైతన్యం నందు ప్రకాశించింది ఆ చైతన్యం ఆత్మ కాబట్టి ఇప్పుడు ఆత్మ దేనికి అధి దుఃఖానికి అధిష్టానం అయిందా లేదా కాబట్టి ఆత్మ దుఃఖానికి అధిష్టానం అయిపోయింది లోకస్పర దుఃఖం అయిపోయింది దుఃఖం యథార్థం అయితే అప్పుడు ఆత్మ దుఃఖానికి ఆశ్చర్యం అయినప్పుడు ఆత్మ అమృతము అభయము అనే మాట ఎలా పుసుకుతుంది పుసరం కానీ అమృతము అభయము అని స్పష్టంగా చెప్పారు కాబట్టి స్వప్నంలో ఉన్న దుఃఖము మిత్సే గాని ఇవాళే గాని యథార్థం కాదు ఇప్పుడు మీరు ప్రశ్న అడగాలి నేను యాంటిసిపేట్ చేశా అడుగుతున్నాను మీరు అసలు వెంటనే అడిగేసేయాలి ఓ ప్రశ్న ఏమైనా అడగాలి ఏ ప్రశ్న అడగాలి అయితే జాగ్రత్త వ్యవస్థలో దుఃఖం మాట అయితే అని అడగాలి అంత ప్రసంగం ఇప్పుడు జాగ్రత్త దుఃఖం సత్యం అనుకోండి అప్పుడు కూడా ఆత్మ ఆ దుఃఖానికి అధిష్టానం అయ్యి ఆత్మ కదా ప్రకాశింపజేసుకోండి దుఃఖం అంటే ఏది అప్రియ జ్ఞానానికే దుఃఖం అనిపడు తెలుసుకున్నప్పుడు కలిగే స్థితికే దుఃఖం కాబట్టి అప్రియ జ్ఞానము మీకు కలుగుతోంది కనుక దుఃఖానుభవం కలుగుతోంది కనుక ఈ దుఃఖము సత్యమైన పక్షంలో ఈ దుఃఖానుభవం ఆశ్చర్యం ఆత్మ చైతన్యం గనక ఆత్మ అమృతం ఎలా అవుతుంది కాబట్టి జాగ్రత్తలో కూడా దుఃఖానుభవం నిత్యమే కాబట్టి స్వప్నంలో దుఃఖం యథార్థమా నిత్యయా జాగ్రత్తలో దుఃఖం యథార్థమా నిత్యయా మిత్య మాకు జాగ్రత్తలో దుఃఖం నిత్యని అనిపించటం లేదా స్వప్నంలో దుఃఖం ఇచ్చని తెలుస్తాం అంచేతనే కొంతమంది ఆచార్యులు ఈ అద్వైతులతో మనం పెట్టుకోతూ వీళ్ళని స్వప్నంలో దుఃఖం నిత్యని నువ్వు అంగీకరిస్తే దానికి ఎలాగంటే వాడు ఒక చిన్న బిలానలో చిన్న చిన్న సూర్యు దర్జంలో ప్రవేశించి మొత్తం అంతా ఆక్రమించేస్తారు వాడు స్వప్నంలో నువ్వు నిత్య అవును అని స్వప్నంలో నిత్యం వాడు యుక్తులన్నీ చెప్పేసి స్వప్నం కూడా జాగ్రత్త వస్తు లాంటిది జాగ్రత్త కూడా స్వప్నం లాంటిది అని చెప్పేసి జాగ్రత్త నిత్యను ప్రూవ్ వాళ్ళకి స్వప్నం నిత్యాన్ని ఒప్పుకోవడానికి అభ్యంతరం లేదు కానీ జాగ్రత్త ఒప్పుకోవాల్సి వస్తుంది అందుకోసం వాళ్ళు ముందే వాళ్లలో కూరబరుకుని మనం ఈ అర్వతకు బుద్ధి చెప్పే ఉపాయం ఏమిటంటే వీడిని స్వప్నం లెవెల్లోనే సాల్వ్ చేసేది స్వప్నంలోనే వాడిని నిత్యను నువ్వు ప్రూవ్ చేయనివ్వకు కాబట్టి స్వప్నంలో ఉన్న దుఃఖం యథా అని వాళ్ళు చెప్తారు అలా చెప్తారు వాడిని వాళ్ళని మీరేమి బాగు చేస్తారు సో వాడికి బోధించటం కోసం ఒక చక్కటి దృష్టాంతం మీరు క్రియేట్ చేసి వాడికి చెప్పే ప్రయత్నం చేస్తుంటే వాడు ఆ దృష్టాంతానికే గండి కొట్టేస్తే మీరింకా వాడికి ఏం అంతేతే వాళ్ల బుద్ధియందు ఒక శని ప్రవేశించింది శని ప్రవేశించిన ఒక లోకల్లో ఒక మాట వరుస కానీ మళ్ళీ మీకు తెలుసో తెలీదో శనివారం నాడు ఉదయం చాలా చక్కటి ముహూర్తం కింద పెద్దలు చెప్తారనమాట అది మీరు విన్నా శని అని పేరు దానికి శనివారం సూర్యోదయాత్ పూర్వం చక్కటి ఇంకా అసలు దానికి ముహూర్తాలు మీరే చూడక్కర్లేదు ఏది చూడక్కర్లేదు బయలుదేరి సంజీవ బట్టలేసుకుని బయలుదేరి వెళ్ళిపోవడానికి శనివారం తెల్లవారు సాగున్నా కాలం అది మంచి చెప్తారు కాబట్టి శనిలో కూడా మీకు మంచి ఉంది గమనించారో లేదో హోన్లే సో కాబట్టి స్వప్నంలో ఉన్న దుఃఖము యథార్థమే కాదు ఆత్మ అమృతమో అభయమో అని వచనమున్నది ఆ వచనానికి అంటే దానికి విరుద్ధంగా చెప్పకూడదు తర్వాత ంతరా ఎందుకంటే శృతి మరొక స్మృతి అంటే బృహదారుణ యొక్క శృతి ఇలా చెప్తూ ఉంది ఇప్పుడు వీడు వీడు ఏకాగ్రంగా ఉన్నాడా లేక అలగడిగా ఉన్నాడా అని మీమాంస నేను ప్రసన్నముగా ఉన్నాను లేకపోతే ఏకాగ్రంగా ఉన్నాను నేను అలగడిగా ఉన్నాను అని వీడు అంటారు ఇప్పుడు ఈ ప్రసన్నత ఈ ఏకాగ్ర ఈ ఏకాగ్రత ఈ అలగడి ఇది యథార్థముగా ఆత్మస్వరూ ఆత్మస్వరూపంలో భాగమా కాదా అని మీమాంస చేసి మీరు మెడిటేషన్ చేసినప్పుడు వచ్చేటువంటి స్థితి ఏకాగ్రత అది ఆత్మ యొక్క స్వరూపంలో భాగం కాదు అది మనస్సుకొచ్చిన ఏకాగ్రత అలాగే మెడిటేషన్ ఆపోజిట్ స్థితిలో మీకు అలజడి ఆందోళన ఉన్నప్పుడు ఉన్న ఆ అలజడి స్థితి ఆందోళన స్థితి అది ఆత్మకి సంబంధించిన ఆందోళన స్థితి కాదు అది మనస్సు యొక్క స్థితి కానీ ఆత్మస్వరూపానికి మనస్సుకి తేడా తెలియని అజ్ఞాన అవస్థలో అంటే మనం మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాం మనం నిరంతరము ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటాం మనస్సుతో ఎప్పుడు కూడా సాదాత్మ్యాన్ని చెందకూడదు మనస్సును ఎప్పుడు సాక్షిగా చూస్తూ ఉంటాం మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు మనస్సుతో దేహంతో ఎన్నడూ ఐడెంటిఫై అవ్వకూడదు యు వాచ్ అర్థా బిఎ లూఫ్ విత్ రిఫరెన్స్ టు యువర్ థాట్ డూ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ థాట్ థాట్స్ విల్ డిసీవ్ యువ్ మనవ జీవితంలో మనస్సు చేసే మోసం ఇంకా అంటే ఏం చేస్తుందంటే ఒక ఒక స్కీమ్ ఒకటి వేస్తుంది ఈ గిల్లా చేస్తాం ఈ గిల్లా ఇది అవుతుంది ఇది అవుతుంది అని ఒక స్కీమ్ వేస్తుంది చిన్న పెద్ద స్కీమ్ ఏదో స్కీమ్ వేస్తుంది ఈ మనస్సు వేసిన స్కీము అది సత్యం అనిపిస్తుంది ట్రూత్ఫుల్ అని అనిపిస్తుంది కానీ మనస్సు వేసిన స్కీమ్ ట్రూత్ఫుల్ అయితే దాని అర్థమేనా తెలుసిన జగత్తు సత్యం జగత్తులో ఉన్న అనుభవాల సత్యం సుఖ దుఃఖాలు సత్యం అన్ని సత్యం అవ్వాల్సి వస్తుంది మనస్సు వేసిన స్కీమ్లు ట్రూత్ఫుల్ అయితే వాట్ ఎవర్ మైండ్ దియర్స్ ఈజ్ నాట్ ది ట్రూత్ వాట్ ఎవర్ మైండ్ డిజైర్ ఈజ్ నాట్ ది ట్రూత్ అంటే అదే సత్యం మనస్సు మనకి అయితే భవిష్యత్తులో ఇలా చేస్తే బాగుంటుంది ఇది మనకు అనుకూలంగా ఉంటుంది అని ఒక కోరిక లేవనిచ్చింది అనుకోండి మొట్టమొదటి యు డౌట్ అది అది నాకు మీరు చేస్తే మానేస్తే మానేయండి అది యుట్ ఎవర్ యుడు అది నేను కాదనట్లేదు కానీ మనస్సు చెప్పింది మాత్రం అసత్యం మనస్తే ఉంటుందంటే ఏదో భయాన్ని పెడుతుంది ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు లేకపోతే నువ్వు ఇంకో పది ఏళ్ల తర్వాత నీకేదో రోగం వస్తే అప్పుడు నేను సేవ చేసేందుకు ఎవరు ఉండరు కాబట్టి అది బ్రహ్మచార్యం దుచ్చుకో అనేది జరిగింది మనం డోంట్ బిలీవ్ ఇట్ బికాస్ మనస్సు వేసే స్కీము అది పెట్టే భయం అది కలిగించే ఆశ అన్ని డోంట్ బిలీవ్ ఇట్ ఇది ఒక బోధ సరే ఈ బోధకి మూలం ఏమిటంటే ధ్యాయ తీవ లేలాయ అనే శృతి వాక్యం బృందరంగతంలో అక్కడ మంచి విచారం కూడా ఉంది కూర్చున్నా ఉదాహరణకి నేను ఎదుర్కొనే ఉంది అని అంటే ఇంకో బాల్యం రాబోతుంది అంటున్నాను ఇంక ఇప్పుడు అలా అనసర్లేదు దాంట్లో ఉంది వీరు వెతుక్కోడే ఇండెక్స్ కూడా ఉన్నాయి ఓపుతుంటే ధ్యాయ తీవా అని ఇండెక్స్ చూస్తే మీకు పేజీ దొరికేస్తుంది సో అనివే సో ధ్యాయ తీవా మనహా ధ్యాయ తీనం చేసేది ఎవరు మనస్సు ఆత్మా ధ్యాయ తీవా మనస్సుకే ఆత్మకి ఉండే వివేకం తెలియని స్థితిలో జాయతీవా మనహ లేలాయతి అంటే చేష్టము తెలుగుతున్నది కానీ ఆత్మ లేలాయతివా ఆత్మయే చేష్టం చేస్తోందా అన్నట్టుగా ఆ వివేకం లేకపోవడం అలాగే స్వప్నంలో ఉన్నటువంటి మనస్సే స్వప్నంలో ఉండే సుఖ కూడా మనస్సే ఆ మనస్సుతో ఆత్మ చైతన్యానికి వివేకం లేకపోవడదు ఆత్మయే దుఃఖాన్ని అనుభవిస్తోంది అని చెప్పకూడదు దుఃఖాన్ని అనుభవిస్తుందిగా ఉన్నట్లు అనుభవిస్తున్నట్లుగా ఉంది ఇవాళ వేసే చెప్పాలి అని అన్నారు దీని మీద మళ్ళీ ఇంకో పురపక్షం విరోధ ఇది చేరపక్షంటే పొరపాయా నువ్వు వేద నువ్వు ఉపనిషత్తులు అంటావు వేదాంతం అంటావు మాకు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేదానికి నువ్వు విరుద్ధంగా ఉంది ఏమిటి స్వప్నంలో మాకు దుఃఖం కలిగింది మాకు దుఃఖానుభవం కలిగింది స్వప్నంలో నేనే దుఃఖాన్ని అనుభవించాను జాగ్రత్తలో దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నా రోజు అనుభవిస్తున్నా తెల్లారితే అదే పని ఏదో దెంగో ఏదో టెన్షన్ో ఏదో ప్రారంభం అవుతుంది కదా మరి దుఃఖానుభవమే కదా అది కాబట్టి మాకు ప్రత్యక్షంగా ముఖం మీద పొట్టినట్టుగా దుఃఖం అనుభవానికి వస్తుంటే నువ్వొచ్చి ీ స్వరూపంలో దుఃఖం లేదు నీకు అసలు దుఃఖం లేనే లేదు దుఃఖం ఉన్నట్లుగా ఉండడమే కానీ లేనే లేదని నువ్వు చెప్తున్నావు నువ్వు చెప్పి పాఠం ప్రత్యక్షానికి ప్రత్యక్షం అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండి దానికి విరుద్ధంగా లేదు ఉంది కదా మరి కాబట్టి ఏం పాఠం ఇది అని బరొక్క నా అది అంగీకారం కాదు ఎందుకంటే శరీరాత్మ ప్రత్యమత్ భ్రాంతి సంభవాత్ వీడు బౌద్ధులైతే సమాధానం ఇది వర్క్అవుతాడు నాస్తికుడు అయితే ఈ సమాధానం చెప్పలేదు మీమాంసకుడు కనుక సమాధానం చెప్తారా ఇప్పుడు చూడండి దేహమే ఆత్మ ఆత్మ దేహమే బాడీయే ఆత్మ అని ఒక్క నాస్తికులు పరమ నాస్తికులు అంటే ఎవాళ్ళు చారువాసుకులు లోకాయకితులు ఈనాడు కాలంలో పూర్వం హేతువాదులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఈ మధ్య కాలంలో కొంతమంది లే పైకొచ్చి మేము హేతువాదులము అని వాళ్ళ వాళ్ళని వాళ్లే డిఫైన్ చేసుకుని దాన్ని రిజిస్టర్ చేశారు హేతువాద సంఘము రిజిస్టర్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ బై నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏదో అలా ఉంటుంది రిజిస్ట్రేషన్ అని వాళ్ళు పెట్టుకున్న రిజిస్ట్రేషన్ కాబట్టి ఈ హేతువాదులు అని లోకంలో వచ్చింది వాళ్ళు చెప్పేదాంట్లో హేతులేముండదు అందుకోసం నేను ఇదంతా చెప్తున్నాను వాళ్ళని ఆ హేతువాదులు అని అనాల్సి వాళ్ళ పేరు హేతువాదులని పెట్టుకున్నారు దానికి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంటి పేరు కస్తూరి వారు ఉన్నట్టుగా జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక మీద నాకు ఒక్కటే అబ్జెక్షన్ నేనున్న మెసేజ్ అబ్జెక్షన్ ఎగ్జెప్షన్ చెప్తాను నేను జనరల్గా ఎవరి మీద ఎగ్జెస్ట్ చెప్పుకోను ఎందుకంటే హార్మోనియల్ని మనం మెయింటైన్ చేసి మనకి ఆల్ పీపులర్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఐడియా సార్ నాట్ యాక్సెప్టెన్ కాబట్టి జన విజ్ఞాన వేదికతో నాకేమీ వ్యక్తిగతంగా ఎటువంటి విరోధం వాళ్ళతో కాదు ఎవరితో లేదు జన విజ్ఞాన వేదిక వాళ్ళ మీద నాకు ఒక కంప్లైంట్ మాత్రం ఉంది విరోధం లేదు కంప్లైంట్ ఐడియాస్ కు సంబంధించినటువంటి అబ్జెక్షన్ ఉంది ఏమిటంటే వాళ్ళు ఈ బాబాలు దొంగ బాబాలు చాలామంది పెరిగిపోతూ ఉంటారు అలాగే అనేక బాబాలు వచ్చేస్తూ ఉంటారు ఈ బాబాలు వచ్చేసేటువంటి మోసాలకి అంటూ ఉంటున్నారు వీళ్ళకి దే ఆర్ మిస్లీడింగ్ ది పబ్లిక్ దెర్ ఇస్ నో డౌట్ అవ్వ వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు ఏమీ చదివేసారి కానీ క్రిస్టియన్ మిషనరీస్ అదే లెవెల్లో మోసాలు చేస్తూ ఉంటాం వాళ్ళు ఏమి తక్కువ తింటారు క్రిస్టియన్ మిషనరీస్ ఈ బాబాల ఒక ఆకు ఎక్కువే చదివలేదు కానీ తక్కువ తినలేదు వాళ్ళు కూడా ఘోరంగా మోసాలు చేస్తున్నారు పచ్చి మోసాలు చేస్తున్నారు మీకేమో హీలింగ్ సెషన్ అని పెడతాడు ఒక అదంతా బోగం ఏమీ సెక్ నువ్వు హీలింగ్ సెషన్ పెట్టి మాట సెయింట్ ఫెరీసా హాస్పిటల్ సెయింట్ ఫెరీసా అమ్మగారిని ఆవిడ పాపం చాలా గొప్పవాళ్ళు గొప్ప సేవా తీస్తారు గ్రేట్ ఉమన్ ఆమె హాస్పిటల్ జాయిన్ చేసినట్టు ఆవిడ హీలింగ్ సెషన్ పెట్టి వీళ్ళందరూ కలిసి ఆ క్యూర్ కదా ఆవిడ జీవితం ఉన్న రోజుల్లో ఆడికి ఎదురైన అనారోగ్యం చేస్తే మొట్టమొదట బెత్త హాస్పిటల్లో జాయిన్ చేసేవారు తప్పే చేయాలి కానీ వీళ్ళు మరియు వీళ్ళు అలాంటి హీలింగ్ సెషన్స్ ఊళ్ళో వాళ్ళకు పెట్టి వాళ్ళకి రోగం వస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు వీళ్ళు శివలింగాలు బీపీ ఇస్తారు కదా నేను ఏదైనా ఏంటంటే బీపీ వస్తే డాక్టర్ల దగ్గరకు పరిగెడుతున్నారు ఆ శివలింగం ఇంకొకటి తీసేసి క్యూర్ చేసేస్తా ఆత్మలింగం ఒకటి తీసేసి అని ఈ ప్రశ్న అడుగుతాడు జన విజ్ఞాన అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నోరు మూసుకుని అడుగుతుంటాడు అసలు మాట్లాడారు దోషం కదా అది మీద పెద్ద దుమారం లేవ కానీ ఇక్కడ ఈ క్రిస్టియన్ విషయం తీసుకొస్తున్నటువంటి తప్పు పనుల మీద ఏమీ మాట్లాడతారు కాబట్టి వాళ్లపై ఈ పక్షపాత బుద్ధి ఉంది దర్ ఈస్ ది ఓన్లీ కంప్లైంట్ అదర్వైజ్ వాళ్ళు ఏదో ఒక దూరంలో పోతూ ఉంటారు భయం దర్ ఫియర్ ఆఫ్ సెక్యులరిజం అనే ఒక ఆ పిశాచం అదొకటి వీళ్ళని కూడా ఆదరిస్తూ ఉంటుంది ఎనీవే సో ఇక్కడ మీమాంసకుడు పూర్వపక్షంలో మీమాంసకుడికి జగత్తు సత్యం ఉండేది మరి జగత్ సత్య పోవాలి కాబట్టి జగత్తు సుఖదుఃఖాత్మకంగా ఉంది పుణ్యకర్మ వల్ల సుఖం వస్తుంది పాప కర్మ వల్ల దుఃఖం వస్తుంది సుఖదుఖాలు మిత్స్కని మీరు అన్నారనుకోండి సుఖ దుఃఖాలకు మూలల్లో ఏమున్నాయి పుణ్య పాపాలు అవి మిక్స్ అవుతాయి అవి మరి మిత్య పోవాలి పుణ్యపాపాలు మిక్స్ అయితే మూలమైన కర్మ మిక్స్ అవుతుంది అది అంగీకారం అవుతున్న మీమాంసకుడి ఎనివే తన బ్యాక్ టు ది పాయింట్ ఒక్క నాస్తికులు మినహాయించి మిగతా వాళ్ళు ఎవళ్ళు కూడా దేహమాత్మను అంగీకరించారు మీమాంసకులు కానీ ఇది ప్రపంచంలో స్కీర్స్ కానీ కూడా దేహమాత్మను అంగీకరిస్తారు దేహ ఆత్మను స్వీకరిస్తారు వాళ్ళు స్వర్గానికి వెళ్లిందని ఇదనేదే చెప్తారు బౌద్ధులు కూడా దేహ ఆత్మను స్వీకరిస్తారు పునర్జన్మ అన్నీ ఉంటాయి వాళ్ళు ఆత్మను స్వీకరిస్తారు కర్మవాదులైన మీమాంసకులు స్వీకరిస్తారు కాబట్టి దేహ భిన్నమైన ఆత్మను కదా కానీ లోకల్లో ప్రత్యక్షానుభవం ఎలా ఉంది ఈ దేహమే ఆత్మా అని ప్రత్యక్ష అనుభవం ఉంది కాబట్టి దేహమే ఆత్మా అని ప్రత్యక్ష అనుభవాన్ని స్వీకరించి నాస్తికుడుగా ఉండు కర్మకారణం ఎందుకు చేస్తున్నావు మరి కాబట్టి దేహమే ఆత్మా అనే ప్రత్యక్షానుభవాన్ని తిరస్కరించి శాస్త్రం చెప్పినటువంటి దేహ విలక్షణమైన ఆత్మని స్వీకరించి కదా కర్మ చేస్తూ ఉంటా కొన్ని ప్రత్యక్షం అనేది నువ్వు ముందుకు ప్రమాణంగా చెప్పడానికి వీలు లేదు ప్రమాణంగా చెప్తే నాస్తికులం అనిపోవలసి ఉంది కాబట్టిలా వాడేమంటాడు దేహమే ఆత్మ కాదంటాడు కానీ మనస్సు ఆత్మంటాడు సుఖదుఖముల యొక్క లోకస్ అయిన మనస్సుండే అది ఆత్మంటాడు సూక్ష్మ శరీరాన్ని ఆత్మని స్వీకరిస్తారు మీమాంసకులు అంతైతే సూక్ష్మ శరీరం స్వర్గానికి వెళ్ళిందంటే మీమాంసకుడి దృష్టిలో ఆత్మస్వర్గానికి వెళ్ళినట్లు అక్కడ కాబట్టి నువ్వు మనస్సుని ఆత్మగా స్వీకరించకురా మనస్సుతో వివేకం పెట్టుకో అని అంటే అప్పుడు సుఖరుఖాలు ముఖ్యపోతాయి అంటే మనస్సుతో వివేకా నుంచి వస్తుంది అది ప్రత్యక్ష విరోధం కదా అని చెప్తాడు ఓకే శరీరంతో వివేకం పట్టుకోవడం అది మాత్రం ప్రత్యక్ష విరోధం కాదు అది ప్రత్యక్ష విరోధమే కాబట్టి ఒక తోట విరోధాన్ని నువ్వు స్వీకరించి ఇంకో చోట ప్రత్యక్షాన్ని స్వీకరిస్తానంటావు కే బాధే ఇంగీకారం కాదది కాబట్టి శరీరాత్మవత్ శరీరమే ఆత్మ అన్నప్పుడు అది ప్రమయ భ్రమయ భ్రమ అంటే యథార్థ జ్ఞానం భ్రమ అంటే సో ఇప్పుడు మీరు చెప్పండి శరీరమే ఆత్మ అన్నది ప్రమయా భ్రమయ భ్రమ విమాంసకుడు ఏమంటాడు శరీరమే ఆత్మని ప్రమంట భ్రమంట భ్రమనే అంటాడు కాబట్టి శరీరాత్మవత్ ప్రత్యక్షవత్ భ్రాంతి సంభవ కాబట్టి అక్కడ దేహమే ఆత్మ అనే ప్రత్యక్షానుభూతి భ్రాంతి మూలకము అని అందరూ అంగీకరిస్తారు ఇంకొక అడుగు ముందుకు వేసి మనస్సులో అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు కూడా భాంతి మూలకములే మనస్సే నేను అనేటువంటి ఆ సూక్ష్మ శరీరమునందు ఆత్మాభిమానం ఏదైతే కలదో అది కూడా భాంతియే అని మేము స్వీకరిస్తాం అది వేదాంతం యొక్క మూలతత్వమే ఇది అందుకేనే వేదాంతంలో మనస్సుల వివేకాన్ని బాగా అభ్యాసం చేసి నేను మనస్సు కాదు అనేటువంటి ఆ సాక్షాత్కారంలో ఆ నిష్టలు ఉంటారో వాళ్ళకి లింగ శరీర భంగమైంది అంటారు లింగ శరీరం పోయింది అవసరం లింగ శరీరం అంటే మనస్సు మనస్సుతోటి తాదాం అవతలకి పోయింది అంటే అదే మోక్షం ఉంటాయి సరే తర్వాత తిష్టతు తావత్ అప్రియన శంకర్లు అంటున్నారు ఇంకే మిమాంసన్నారు ఎందుకంటే ఏదో కొంత యస్థతో తావత అప్రియవేత్త ఇవా అన ఇవా కాదనా అంటే స్వప్నంలో అప్రియవేత్త అంటే అప్రియమును లేక దుఃఖమును అనుభవిస్తున్నట్లు ఉన్నాడనా లేకపోతే నిజంగా అలా కాదా ఇవా కాదు ఇవా కాదంటే నిజంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని సో స్వప్నంలో అనుభవించే దుఃఖము యథార్థమా ఆ సరే దాని మీద ఏదో కొంత గర్తీ చేసినాం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే స్వప్న అవస్థ దాని ఎందు దుఃఖం ఇత్య అని అది కాదు పాయింట్ ఇక్కడ స్వప్నాభిమాని ఆత్మగా స్వీకరించడం రైటా తప్ప అది పాయింట్ అది తప్పు అని మనం తెలుసుకోవాలి కాబట్టి ముందుకు వెళ్దాము అంటున్నారు టీకాకారులు అంటారు అక్కడ విషయ విశిష్ట అది నిత్యదే స్వప్నంలో వచ్చే విషయ జ్ఞానము సుఖానుభవము దుఃఖానుభవం నిత్యదే కానీ ఇప్పుడు ఆ విషయాన్ని అలా చెబుతికి దాని మీద దగ్గర అర్థాంతం చేయకుండా అసలు పాయింట్కి వచ్చేద్దాము నా అహమత్ర భోగ్యం పశ్చామి స్వప్నాత్మయందు అత్రే ఈ స్వప్నాత్మయందు నేను భోగ్యాన్ని చూడలేకున్నాను అంటే అర్థం ఏంటంటే స్వప్నాత్మజ్ఞానేతి ఇష్టం ఫలం నోపలభే అంటే స్వప్నములో ఉన్నటువంటి ఆ అభిమాని ఎవరైతే ఉన్నాడో దానికి స్వప్నాత్మ అని పేరు ఆ స్వప్నాత్మయే ఆత్మ యథార్థ ఆత్మ అని తెలుసుకున్న సందర్భంలో కూడా ఇష్టమైన ఫలము అంటే మోక్ష ఫలము నాకేం కనపడటలేదు అమృతము అభయము అనే ఫలం కావాలి అదేమీ నాకు ఇక్కడ కనపడుతుంది ఇప్పిస్తూ కాబట్టి స్వప్నాభిమాని ఆత్మ అనే మాట అసందర్భము అని తేలిపోతుంది ్రాణ్యేష అంటే మీరు ప్రివితీయ పర్యాయంలో ఉన్నాము ప్రథమ పర్యాయంలో మీరు చూడండి అంటే ఎనిమిదో ఖండలో మూడో మంత్రం చూడండి ఆ మంత్రంలో ఎలా దిగినాయండి ఏమే వైష అని దిగినాయి అది ఆ ప్రజాయం ఎలాగంటే ఇంద్రుడు వెనక్కి వచ్చి ప్రజాపతి గారితో అయ్యా ఛాయ ఆత్మని మేము అనుకున్నాం మీరు చెప్పిందాన్ని బట్టి కానీ ఇప్పుడు మాది దాని ముందు నేనే భోగ్యాన్ని యోగ్యమైన ఫలాన్ని కానరాస్తున్నాను అంటే ఆయన ఏమన్నాడు అవున్ర ఆయన నువ్వు ఛాయ విషయంలో నీ నిర్ణయం వస్తారే అని కాబట్టి కాయ ఆత్మ కాజాలదు అని నువ్వు చేసిన మననం ప్రకారం చేసిన ఇష్ట ఏమేమి కదో అది ఇస్తాను అని ఆయన దాన్ని ప్రజాపతి గారు దాన్ని అనుమోదించారు దానే అర్థం చేస్తున్నావు నీకు మళ్లీ చెప్తాను అర్థం జ్ఞానం కొంతకాలం బ్రహ్మచర్యం చేయమని అలాగే ఇక్కడ కూడా అవును స్వప్నాత్మ అంటే స్వప్నాభిమాని ఆత్మ కాదని నిర్ణయం మంచి అది కరెక్టే నేను నేను చెప్పింది నా అభిప్రాయం అది కానీ కాదు మీకు మళ్ళీ నేను ఆత్మ గురించి మళ్ళీ చెప్తానండి అయినా ఆయన అనుమోదించాలి కానీ మరి అనుమోదించినట్టుగా ఏవమే వయసహాని ఉండాలి కదా అది లేదు అంతరంలో అది కనపూడదు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఏవమే వయసహ అనేది తెచ్చిపెచ్చుకోండి ఏవమే వయసహ అనే మాటను మీరు తీసుకొచ్చి పెట్టండి అంటే తల నీ అభిప్రాయం తోటి నేను అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పింది కరెక్టే నీ అభిప్రాయం ప్రకారంగా ఈ స్వప్నాత్మ ముఖ్య అనేది స్వప్నాత్మ ఆత్మ కాదు అనేది నేను అంగీకరిస్తున్నాను అని ప్రజాపతిగా అనుమోదించినట్లుగా ప్రథమ పర్యాయంలో మనకు కనపడుతోంది కనుక అలాగే ఇక్కడ కూడా ఏవమేవ విష అనే మాట మీరు వాక్యాన్ని పూరించుకోండి అని అనుకున్నాను శంకరణ ఆ చిన్న మాట యాడ్ అక్కడికి ఆ టాపిక్ నిజన్స్ లేకుండా టయర్ చేసి పక్కన పెట్టడాన్ని వాక్య శేష అని వాక్యంలో ఆ పిసర్ మిగిలిపోయింది అది పెట్టేస్తే వాక్యం పోతుంది తరువాత ఎందుకంటే ఆ వెంటనే ఏముందో చూడండి ఇంద్రుడు ఆ వెంటనే వాళ్ళు మళ్లీ సన్నిధిలో విభులు దక్క వస్తారు తర్వాత మంత్రం మూడో మంత్రంలో సో మూడో మంత్రం ఉందాము ససమిత్పాణియా ప్రపంహ ప్రజాపతిర్వాచా స్మవన్హృయ రాజీకిమిన్ పునరాగమో వాచి అతీరం భగవ శరీరమం అనంతస్త ఇదంతా ఈజీగా కవర్ అయినటువంటి విషయం కాబట్టి మళ్ళీ నేను మీకు ఆయన గివింగ్ యూ జనరల్ ఐడియా స్వప్నాభిమాని ఆత్మని నిష్ంచుకుని వెళ్ళిపోయాడు మధ్యలో మననం చేసుకున్నాడు జలుత ఈ స్వప్నాభిమాని ఇంత దుఃఖాలని వీటిని అనుభవిస్తున్నాడే వీడు ఆత్మ ఎందుకు అవుతాడు అవడు అని అని అనుకుని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం ప్రజాపతి గారి మాట అని తెలిసేసుకుని అప్పుడు వెంటనే ఇంక దేవతల దగ్గరికి వెళ్ళడం మనిషి వాపస్ వచ్చేసారు వాపస్ వచ్చేప్పుడు మళ్లీ ప్రజాపతి గారి దగ్గర ఇంకోసారి పాఠానికి వచ్చాడు కాబట్టి ఫలం పట్టుకు వెళ్తే మంచిదని సరే ఆ నియమం ప్రకారం సమితిలో పట్టుకుని తన సమీపనికి పునరేవాళ్ళి మళ్లీ ఇక్కడ మీకు అన్నీ ప్రజాపతి గారు చూసారు వీడియో తర భర్తీలాగా మళ్ళీ వాపస్ వచ్చారు బోడ కొట్టిన భర్తీలాగా మళ్ళీ వాపస్ వచ్చాడని చూసి అయన ప్రజాపతి గారు అంటున్నారు సమహ ప్రజాపతి వాచ ఏమన్నారు మఘవన్ హైంద్ర శాంత హృదయ ఈ మఘవన్ అనే మాట చాలా సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ అది ఆల్వికాయ ఇంద్రహ అని అన్నా మఘవన్ మఘవన్ అంటూ ఉంటారు అంటే వంద యజ్ఞాలు అయితే చేసేవారు కానీ బుద్ధి ఎక్కడుందో అక్కడే ఉందో అని కర్మలు చేసిన వాళ్ళు అలాగే ఉంటారు కర్మలు దండిగా చేసినస్తారు తప్పిస్తే వాళ్ళ బుద్ధికి వికాసం ఉండదు ఎందుకంటే కర్మ అది వీళ్ళు జడప్రాయులు చేసేస్తుంది ఎందుకంటే కర్మ జడమా ఏమిటది భగవాన్ అమహర్షి ఎలా ప్రారంభించారు ఉపదేశారు ఎలా దిగ్గింది ఏంటి ఆ మళ్ళీ చెప్పండి కర్తూరాజ్ఞయా ప్రాప్తి ఫలం కర్మ తజ్జడం కర్మతింపరం కర్మ తజ్జడం ఆ కర్మ తర్మ జడవది కర్మ కింపరం అదే అదే సర్వశ్రేష్టం అనుకుంటున్నారా ఏమేమి కర్మ తుమ్ పరం అది శ్రేష్టం అవుతుందా శ్రేష్టం కాదు మరి ఏమవుతుంది గతి నిరోధకం తర్వాత పతన కారణం దేంట్లో పతన కారణం భవ మహోదవు పతన కారణం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం కొన్న నీతో దండయాత్ర చేశారండి ఆయన కర్మవాదుల మీద రెండే శ్లోకాలు వేసి కొన్నితేళ్ళు ఇంకా చుట్టుపక్కల కనపడటానికి లేకుండా పారిపోవడం గతి నిరోధకం అన్నారు గతి అంటే మోక్షం మోక్షానికి అడ్డుస్తుంది కర్మ నేను కర్తను నేను కర్తను అంటే ఇంక మోక్షం ఏంటి ఫలం అశాశ్వతం పోనీ ఫలం వస్తుంది కదా మొత్తం కాకపోతే స్వర్గాది ఫలం వస్తుందంటే అది అశాశ్వతం అది కాలంలో పోతుందంటే తర్వాత కృతి మహోదధవు కారణం ఈ కర్మ అన్నదో సముద్రం అది అది ఎప్పటికీ పూర్తవే ఉండదు కర్మ ఎండ్ అవుతుంది అలా చేస్తూ ఉండడం విధంగా పనులు ఎప్పుడు పూర్తవుతాయి లేదా అంతా చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఏదో ఈ పనులు ఆ పనులు వేయక లేదా అనుకు చదువుకుంటారు అలా అనుకున్నవాడు ఎప్పుడు కావాలి ఎందుకంటే పనులు పూర్తవుతాయండి ఏదైనా పూర్తవుతాయా అది వాటిని ఏదో ఎక్స్టో తాగత ఏదో లెవెల్లో ఆ లెక్ట్రిసిటీ అది అయితే ఎక్కడ అవుతుంది లేదా వచ్చేసి వెళ్ళాలి కానీ వాటితో పొత్తు కూర్చుంటే అవి పూర్తవుతాయా పెడతాయా వర్షాలు వచ్చాయితే క్లాసులు అలా అయితే క్లాసులు ఎక్కడవుతాయి ఎండీది కొండీ ఎండీది వాన గీయులా చెప్పుకుంటూ పోవాలి భోజనం మానేస్తారా వర్షం పడితే కదా పైగా చక్కగా వేడి వేడి అన్నం వండుకుని పప్పు పూలు వండుకుని అప్పడాలు వేసుకుని భోజనం చేసి ఆయగల పోతాను కాబట్టి వోయిలం ఇది కూడా ఇది కెలాంటి అవాయిడ్ ఈ సుబ్ెవాయి కాబట్టి ప్రజాపతి గారు ఏమన్నారంటే ఎన్నగారు వెళ్ళేప్పుడు చాలా శాంత హృదయంతో మళ్ళీ అంతా అర్థమైపోయింది వాడికి వెళ్ళారా వెళ్ళావు మళ్ళీ ఏమిటి ఏం కావాలి మళ్ళీ ఎందుకు వాక్క వచ్చేవని అడిగాడు తిమిచ్చి తునరాజు మహా అంటే అప్పుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంతకుముందు తాను చేసిన మననం అంతా తెప్పిస్తున్నాడు నిజమే ఈ స్వప్నాభిమాను ఉన్నాడే ఈ దేహానికి భగవహే పుజినియ ఇదం శరీరం అంధం భవతి ఈ ఈ దేహంలో జాగ్రత్త అవస్థలో ఉన్న దేహానికి చూపు కానీ స్వప్నంలో అది చక్కగా చూస్తే అనంత స్వప్నంలో అడికి అంటే జాగ్రత్త అవస్థలో దేహానికి ఉండే దోషాలు ఏవి కూడా ఆ స్వప్నాభిమాని స్పృశించటం లేదు అది ఇంప్రూవ్మెంట్ ఛాయాత్మ మీద అది ఛాయాత్మ పరిస్థితి ఏమిటి దేహం అందమైతే అది అంధం అవుతుంది కానీ స్వప్నాత్మ ఏమిటి దేహం అంధమైనా అది అంధం కాదు మరి లాభం ఉందా ప్రయోజనం ఉందా ఇంప్రూవ్మెంట్ ఉంది అలాగే ఏది శ్రావం ముక్కు కారుతున్నా లేకపోతే ఏదో కడమ నీళ్ళు కారుతున్నా ఇది అద్భుతంగా ఉంది దేహం దేహం అంటే అలాగే దొరుకుతుంది అని ఏదో సమస్యలు ఎలా ఉంటూ ఉంటాయి స్వప్నంలో ఆ ఇబ్బంది అనలేదు ఇక్కడ శ్రామం ఉన్నా స్వప్నంలో అస్రామ రామమే లేదు అంటే ఏమైందనమాట నైవై సోస్య దోషేణ దుస్యతి అంటే ఈ జాగ్రత్త అవస్థలో దేహానికి ఎన్ని దోషాలున్నా స్వప్నావస్థలో దోహ దేహానికి ఆ దోషాలు లేవు కాబట్టి స్వప్నాత్మ ఛ్యాత్మకంటే చాలా మెరుగు కానీ ఓ భర్క్ ఉంటుంది బక్కనే నవే నాస్తిహన్యతే నాస్తి శ్రామ్యేణ శ్రామహ్న విచ్చాదయంతీ నాహమత్ర భోగ్యం పశ్యామి ఈ వాక్యాలన్నీ ఇంతకుముందు వచ్చాయి అంటే అంతకు ముందు ఆయన తన మనస్సులో అనుకున్నాడు తన మనస్సులో అనుకున్నది ప్రజాపతి గారికి చెప్తున్నాడు ఏమండీ ఈ దేహానికి ఆ గాయం తగిలినా స్వప్నాత్మకి గాయం తగలదు నవధే నాస్తిహన్యత నాస్య్రామ్యేణ శ్రామ ఈ దేహానికి శ్రామ దోషం ఏదైనా ఉందా దానికి శ్రామ దోషం కలగదు అంతవరకు బాగానే ఉంది కానీ ప్రారంభం అవుతుంది దీన్ని స్వప్నంలో ఈ స్వప్నాభిమాని అందరూ పడి మేదపడికి రక్కేస్తున్నట్లు కనపడుతుంది ఇచ్చాదయం పరుగులు తీసుకున్నట్టు పరుగుకి వస్తున్నారు అప్రియలేవో భవతి ఏదో దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లుగా కనపడుతోంది అతిరోదివా బుద్ధి పైపై అనుభవించడం కాదు భోరుమని ఏడుస్తున్నట్లుగా కూడా కనపడుతోంది నా హోంతుందని నాకు నేను వెళ్ళి అని భోగము కనపడలేదు మహాత్మా అని చెప్పాను చెప్తే అప్పుడు ఏమేవ అని ఆయన నేను లేదు తెచ్చి పెట్టుకోవాలన్నాను ఉంది మంత్రంలో ఉంది అక్కడికి వాక్యం పూర్తయింది వాక్యశేష అంటే ఆ మూడో మంత్రంతో వాక్యం పూర్తవలేదు ఇక్కడ పూర్తి వాక్యం అని ఓకే కాబట్టి ఆయన ఏమన్నారంటే కరెక్టే రా హే ఇంద్రా ఏమో కరెక్టే ఏమో ఎరా అన్నారు ఏమో అంటారు సో మర్యాద చేస్తారు సిస్తుంది కూడా సో హే మఘవన్ మఘవన్ అంటూ ఉంటారు చాలా యజ్ఞాలు అయితే చేసావు కానీ నీ బుద్ధేమి పెరగలేదు అని అభిప్రాయం సో నువ్వు చెప్పింది నీ నిర్ణయం కరెక్టే స్వప్నాభిమాని ఆత్మ ఎందుకు అవుతుంది నేను చెప్పిన ఆత్మ అది కూడా కాదు నువ్వు తప్పగా అర్థం చేసుకున్నావు అని ेक्यशेष अंत तव अभिप्राएण अने पदा चर्चिपुनी पेछ। वाक्या पूर्ति चुस्व अरपड़े नेवल से स्वप्न साक्षिणों दर्शने मुक्तफलमस्तुति प्रजापति स्थलाभावोक्तिश इंद्रेन गृही विशिष्ट आत्मदर्शन फलाभक्ति प्रजापति हेतु नी अभिप्रा तो नेक्टे कटे आमृता చూడండి మీరు ఏది ఆత్మని నిర్ధారించినా అమృత అభయ అనే రెండు గుణాలు దానిలో పొసగాలి దానికి ఫిట్ అవ్వాలి అది అది మర్చిపోకూడదు అది మనకు అభిష్టం అంటే మనం తప్పనిసరిగా నిశ్చయించి కోర కోరి ఏంటంటే ఆత్మ అమృతం అవ్వాలి అంతవరకు ఈ యాత్ర సాగుతూనే ఉంటుంది కాబట్టి స్వప్నాభిమాని అమృతము కాదు అభయము కాదు కాబట్టి నిర్ణయం కి నేను అంగీకరించాను మీతో అని అన్నారు తర్వాత మళ్ళీ మంత్రం చూడండి ఒక్కసారి మఘవన్మితి హో వాచో నువ్వు హే మఘవన్ నువ్వు చెప్పింది మంచిది నేను ఒప్పుకున్నాను అని ఆయన ఏమంటారంటే ఏ తంతేవతే భూయోను వ్యాఖ్యాస్యాని మళ్ళీ నీకు ఆత్మను చెప్తాను అంటున్నారు ఇంకో కొత్త ఆత్మను చెప్తానంటా వీడికి కొత్త ఆత్మ వీడికి ఛాయాత్మ మొదటిది అది పోయి స్వప్నాత్మంది అది పోయి ఇంకోటి వస్తుంది కానీ ఆయనకి కొత్తది కాదండి ఆయన ఎప్పుడూ ఒకే ఆత్మను చెప్తూ ఆయన కూడా మార్గం చెప్తున్నాడంటే మొదటి చెప్పింది తప్పనమాట మొదట తప్పు చెప్పినాడంటే అర్థమైతే ఆయన సరిగ్గా చెప్పలేదు ఆయన మిస్లీడ్ చేశాడనమాట గురువు వల్ల చేస్తాడు అది ఆయన ఎప్పుడు ఒకే ఆత్మను చెప్తున్నాడు పిషోక్షిని పురుషోక్షితే అన్నప్పుడు ఏ ఆత్మను చెప్పాడో సో స్వప్నాన్ని ప్రకాశింపజేస్తోంది అంటూ ఏ ఆత్మను చెప్పాడో అదే ఆత్మని ఏతం ఏవా ఈ ఆత్మనే నీకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎందుకు ఇంకోసారి చెప్పడం ఎందుకంటే వీడికి అర్థం కాలేదు కనుక అను జాత్యాన్ని ఇంకోసారి చెప్తాను అయితే ఒక అండిషను వసాపరాని ద్వామి వర్షాని ఇంకో ముప్పై రెండు ఏళ్ళు బ్రహ్మచర్యం చేయమన్నారు అక్కడికి ఎన్ని ముప్పై రెండేళ్ళు అయ్యాయి ఇక్కడికి అరవై నాలుగు ఏళ్ళు అవుతుంది ఈ ముప్పై ఏళ్ళు పూర్తి అవుతాయి అక్క ఏళ్ళు అవుతుంది మతం వచ్చి ముప్పై రెండు ఛాయాత్మ నిరాకరణ ఇంకో ముప్పై రెండు అరవై తొంభై ఆరు చేసినట్టు అవుతుంది చూద్దాం ఎన్ని ఏళ్ళు బ్రహ్మచర్యం చేస్తాడు సహాపరాడి వాత్రిం శతం వర్షాన్ని వాసా అతను నా వల్ల కాదని వెళ్ళిపోలేదు అలాగేనండి నాడు ఇంకో ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని చేశాడు తస్మైహో భాష అప్పుడు అతన్ని పిలిచి మళ్లీ ప్రజాపతి గారు పాఠం మొదలుపెట్టారు ఇది సాందోగ్యోపనిషది అష్టమాధ్యాయస్య దశమస్కండ్యం దిరుక్తమీన్యాయక మయా ఆయన అనుకుంటున్నారు పాపం నేను రెండు సార్లు చెప్పాను వీటికి అనేక దృష్టాంతాలు కూడా చెప్పాను వింటారా రామకృష్ణ గారు నా పాప సో దృష్టాంతాలు చెప్పాను అయినా కూడా యథాతథంగా తెలుసుకోవట్లేదు తప్పుగానే తెలుసుకుంటున్నాడు యథావత్ నా అవధారయట్లేదు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవట్లేదు ఒకసారి ఛాయాత్మ ఇడు ఇంకోసారి స్వప్నాత్మ ఇచ్చాడు ఏది కాదు అది పట్టుకుంటాడు తప్పిస్తే ఏది ఆత్మ అది మీరు తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇంకా కొంత మనస్సులో దోషాలు ఉన్నాయన్నమాట తస్మాత్ పూర్వం ప్రతిబంధ కారణం అజాపతి గారు ఇలా అనుకున్నారు మన్వానహ అంటే ఆయన తలపోసారు ఏమని ఇంకా ఏవో ప్రతిబంధాలు ఉన్నాయి తన మనస్సులో ఏవో దోషాలు సిక్సేషన్స్ ఐడియాలు తర్వాత రాగద్వేషాది కాలుష్యం ఇంకా ఏవో ఉన్నాయి ఇతనికి ఆ దోషాలు ఇంకా పోలేదు అని అంటున్నారు తపణాయా వసరాణి ద్వాత్రిశతం వర్షాణి బ్రహ్మచర్యమితి ఆదిదేశ ప్రజాపతి ఆ దోషాలు మరి పోవాలి దోషాలు పోతే అంతఃకరణము శుద్ధమైతే గాని మీకు జ్ఞానం కలగదు దోషాలు పోవాలి సో శరీరంలో దోషాలు ఉంటే ఆ శరీరము మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగి హోల్డ్స్ బ్యాక్ అంటే మనకి ప్రోగ్రెస్ అవనివ్వాలి కాబట్టి శరీరం ఆరోగ్యంగా పెట్టుకోవాలి శరీరం అనారోగ్యంగా ఉండి నేను వేదాంతం తెలుసుకుంటానంటే వర్క్అవుట్ కాదు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనస్సులో దోషాలు ఉంటే మీకు వేదాంతం అనుభవానికి రాదు మనస్సులో దోషాలను గుర్తుపట్టి వాటిని పోగొట్టుకోవాలి బ్రహ్మచర్యం అది చేయాలి కొంత వేదాధ్యయనం తపస్సు అది చేయాలి కాబట్టి ఇంకో ముప్పై రెండు సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎన్నో బ్రహ్మచర్యం చేయి అని ఆయన ఆదేశించినారు తపోతావతి క్షపిత కల్మ సాయా ఆహా అతను అలాగే ముప్పై రెండు ఏళ్ళు ఉన్నాడు కల్మహారణి పోయే చాలా పవిత్రమైన హృదయం గలవాడుగా తయారైనాడు ఇప్పుడు అటువంటి ఇంద్రుణ్ణి ఉద్దేశించి ప్రజాపతి గారు మళ్ళీ పాఠం మొదలుపెట్టారు ఇది చాందోపనిషత్న భాష అష్టమాధ్యాయండో తుప్త సమస్త సంప్రసన్న స్వనన్నదిజా ఆత్తి హోమాచేతి సహ శాంతహృదయ ప్రజా సహా దేవాత భయం దదర్శ్యా నాహల ఏవం సంప్రతి ఆత్మానం జానాతి అయమహమస్మీతి నో ఏేమాని భూత వినాశమే పీతో భోగ్యం పశ్యామీతి ధ్యాత్మా అంటే జాగ్రదవస్థ జాయాత్మ కాదు అది అక్షిణీ పురుషో దృశ్యతే జాగ్రదవస్థగమరితి తర్వాత స్వప్నావస్థ చెప్పారు సో జాగ్రత్త అవస్థ దృష్టాంతం చెప్పారు జాగ్రత్త అవస్థ సాక్షిగా చెప్పారు ఆత్మ ఆత్మని ఏదో ఒకటి బోటు పెట్టి చెప్పాలి ఇండిపెండెంట్ గా చెప్పడం కదా ఇండిపెండెంట్ గా అది వాసుకోలేదు అందరు ఇండిపెండెంట్ గా ఎలా చెప్తారు ఆత్మని నెగిటి నెగేట్ చేయగలుగుతారు కానీ విడవిధంగా ఆత్మని చెప్పే ప్రసక్తే లేదు ఆత్మ అంటే వెనుక వెనుకది ఎరుక తెలివి తెలివి ఆ తెలివిలో ఏదైనా ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశించడానికి మూలంగా చేసి చెప్పాలి కానీ లైక్ డే లైట్ కూడా అంటే డే లైట్ దృష్టాంతం ఓ మహాత్మ డే లైట్ మీరు ఎప్పుడు చూడలేరు డే లైట్లో ఆబ్జెక్ట్స్ మాత్రమే చూడగలుగుతారు కాబట్టి డే లైట్ అంటే ఏమిటి అంటే దేని కాంతిలో నువ్వు వీళ్ళు వాటిలో అన్ని చూస్తున్నావో అది డే లైట్స్ అని చెప్పాలి అంతేగాని ఏదో ఒక ఆబ్జెక్ట్ని మీరు అద్దుగా పెట్టుకోకుండా కేవలం డేలైట్ ఇదిగో అని చూపించడం అలాగే ఆత్మస్వరూపాన్ని ఆత్మ అంటే ఏమిటి మీకు జాగ్రత్త వస్తు ఉంది కదా జాగ్రత్తలో కన్ను చూస్తోంది కదా ఆ కన్నుకు ఆ చూపిస్తూ ఉండేది ఎరువు చూపంటే తెలుసుకోవడమే కదా చూపంటే తెలుసుకోవడం రూపాన్ని తెలుసుకుంటే చూపన్నారు పెద్దాన్ని తెలుసుకుంటే చేదన్నారు కాబట్టి ఆ చూపంటే తెలుసుకోవడమే కదా ఫలానా అని తెలుసుకుంటూ ఉంటాం ఆ ఫలానాన్ని తెలుసుకోవడం జరిగే విశిష్ట జ్ఞానం ఆ విశిష్ట జ్ఞానానికి మూలంలో నిర్విశేష జ్ఞానం ఉంటుంది ఏ పేడాలు ఏ విశేషాలు లేని నిర్గుణ నిరాకార జ్ఞానం ఉంటుంది ఆ సవిశేష జ్ఞానానికి మూలంలో కాబట్టి ఆ నువ్వు జాగ్రత్త అవస్థలో తెలుసుకుంటే మూలంలో ఉండే సాక్షి చైతన్యము అని చెప్పాడు వీడికి అర్థం కాదా ఇంకేం మిగిలింది స్వప్నాలు వస్తుంది ఎలా కొన్ని స్వప్నాన్ని బట్టి ఉండే దృశ్యాలు కానీ ఆ దృశ్యాలని ప్రకాశింపజేసి చైతన్యం మాత్రం సత్యం కాబట్టి అది ఆత్మ అని తెలుసుకో అని చెప్పారు అది వీరికి అర్థం ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు ఏ కాలంలో నిద్రపోతావో సుప్త సమస్త అన్ని అస్తమించిపోతాయి ఏది మిగల్ కానీ సంప్రసన్న నీవు పూర్తి విశ్రాంతిని ప్రసన్నతని పొందుతావు మనస్సుకి దేహానికి ఒక గొప్ప శక్తి మళ్ళీ ఉదయిస్తుంది అది బయటకు వచ్చేప్పుడు నిద్రలందుకు బయటకు వస్తే ఎంతో విశ్రాంతి అది కలుగుతుంది ఆ నిద్ర అంటే ఏ నిద్ర స్వప్నాన్ని కూడా మీరు చూడక్కడ స్వప్నన్న విద్యా స్వప్నం కూడా కాలుష్యమేగా ఇప్పుడు మీరు కదిపేస్తున్నారనుకోండి కాలుష్యమే జాగ్రత్త వ్యవస్థలో కాలుస్తున్నాయి నీటిని కలిపేస్తున్నట్టుగా మనస్సు అలా కదలాడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంద్రియాల యొక్క జ్ఞానం కొన్ని నిద్రపోయి కలగలుతున్నాడు అక్కడేమన్నా ప్రశాంతంగా అది ఇలా కలవ మనస్సు యొక్క చలనానికే కళానికే మనస్సు అలా చలనం అయిపోతూ ఉంటుంది అదే కళ అక్కడ కాలుస్తున్నాయి అది కూడా లేదు ఇప్పుడు మనస్సు పూర్తిగా నిశ్చలంగా అయిపోతుంది అప్పుడు దానికి ప్రసన్నత ఒక శక్తి దానికి లభిస్తుంది విజానాతి స్వప్నం నది జానాతి స్వప్నాన్ని కూడా చూడలేదు కాబట్టి స్వప్నము యొక్క అభావాన్ని జాగ్రత్తవస్థ యొక్క అభావాన్ని దర్శిస్తూ సాక్షిగా ఉండేటువంటి వాటికి కూడా సాక్షిగా ఉండేటువంటి ఈ అభావములకు సాక్షిగా ఉండే ఏ నిర్విశేష చైతన్యము గలదో ఎటువంటి విశేషంతో వర్ణింప అది ఏ ఆత్మ ఏస ఆత్మ అని చెప్పారు పోతాం ఏస ఆత్మేది ఈ ఆత్మ ఈ అమృతమో అభయమో బ్రహ్మ ఎందుకంటే ఈ ఆత్మ చైతన్యంలో ప్రకాశించే మనస్సుకి దేశ కాల పరిచ్ఛేదాలు ఉంటాయి దేహానికి మరణం ఉంటుంది కానీ ఈ మనస్సుకి దేహానికి అతీతంగా ఉంటుంది వీటిని ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి మరణం కాని అటు దేశ పరిచ్ఛేదం కానీ లేదు కనుక రెండవది కూడా లేదు కనుక ఆ అమృతం అంటే కాల పరిచ్ఛేదము లేనిది బ్రహ్మ అంటే దేశ పరిచ్ఛేదము లేనిది అభయం అంటే వస్తు పరిచ్ఛేదన లేనిది అని అర్థం ఎందుకంటే ద్వితీయ భయం భవదు రెండవది అంటే భయం తప్పదు గదిలో ఇంకెవడో ఉన్నాడంటే భయమే గదిలో ఎవ్వరు లేదు నేను భయం ఇంకో ఉన్నాడా లేడే పాయింట్ కాదు ఉన్నాడని అనిపిస్తే భయం అంతే కాబట్టి అది ఆత్మాని చెప్పి అంటే నాకు అర్థమైపోయింది అనుకున్నాడు సహ శాంత హృదయ ప్రభు రాజా వెనక్కి వెళ్ళిపోయాడు కానీ సహా ప్రాప్తి దేవాన్ దేవతన్ని చేరుకోకమునే మళ్ళీ మననం చేశారు బాశ్యకాలు చెప్తారు అది కూడా అందాము పూర్వవతి ఇచ్చుక్త ఇది వ్యాఖ్యాతం వాక్యం అంటే పూర్వంలో లాగే ఏతంతేవతే అన్నాడు ఆయన అదే ఆత్మని నీకు మళ్ళీ బోధిస్తాను రా అని చెప్పారు మళ్ళీ అదే ఆత్మను బోధించాడు ఎవరిని బోధించాడు త్రై తుప్త సమస్తన్నది జానాతి అని చెప్పి ఏక ఆత్మ ఈ వాక్యాన్ని మేము ఇంతకు వ్యాఖ్యానం చేసి ఉన్నాము అంటున్నాడు ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేయడం అయిపోయింది సంప్రసన్నహాదా చూసాం ఎక్కడ చూసామంటే దహర విద్యలో చూసాం హార విద్యలో ఉంది కాదు కాబట్టి ఒకసారి మీరు వెనక్కి తిరిగి దాన్ని ఒకసారి చూడండి నేను చెప్పేశాను మీకంతా మీకు చెప్పాల్సింది ఏం లేదు అదంతా అది ఆత్మ అని చెప్పారు స్వప్న సుశుత్యవస్థ సాక్షిగా ఉండేది ఆత్మ అని చెప్పారు ఈ మీరు శంక ప్రబుద్ధం వివరిస్తారు చూడండి అక్షినియోద్రష్ట స్వప్నేక మహీయమానస్క ఆయన వ్యాఖ్యానం చేసేవని చెప్తున్నారు కానీ వాక్యాన్ని సెపరేట్ కాంటెక్ట్ లో వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు మొదటి రెండు పర్యాయాలకి వాక్యాన్ని కలిపి ఇక్కడ కాంటెక్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మొట్టమొదటి పర్యాయం ఇప్పుడు అక్షిణిలో ద్రష్ట కన్ను అంటే చూపు కన్ను అంటే ఈ కను రెప్పలో కాదు చూపు అర్థం ందు సాక్షిగా ఏ చైతన్యము గలడో అది ఆత్మ అని జాగ్రత్త అవస్థకి చెప్పాడు స్వప్న యొక్క మహిళ మానశ్చరీ స్వప్నంలో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాడు కదులుతున్నట్లుగా ఉన్నాడు ఆత్మ స్వప్నం అంటే మనస్సు యొక్క కదలికా మనస్సు కదిలినప్పుడు ఆత్మ కదిలినట్లు అదిపిస్తుంది ఎలాగంటే నీళ్లు కదిలినప్పుడు చంద్ర ప్రతిబింబము కదిలినట్లు అదిపిస్తుంది నీళ్లలో చంద్రుని చూస్తున్నాడు మీరు నే అసలు చంద్రుడు ఉన్నాడని వీడికి తెలీదు నేలలో చంద్రుడే చంద్రుడు అనుకుంటాడు అనుకుని నేళ్లలో చంద్రుడు కదులుతున్నాడు అంటాడు నేళ్లలో చంద్రుడు కదులుతున్నాడు రెండో చంద్రుడు కదులుతున్నాడు అంటే చంద్రుడు కదల అంటే కావాలంటే చూడండి అదే నువ్వు చూసుకున్న చంద్రుడు కదా చంద్రుడికి నేళ్లలో ప్రతిబింబాన్ని చూసి ఆ ప్రతిబింబ ధర్మాన్ని అసలు చంద్రుడి మీద ఆరోపిస్తున్నావు సరిగ్గా ఆత్మ దగ్గర కూడా వివరిస్తుంది మనస్సు కదువుతోంది మనస్సు అలగిడిగా ఉంది ఆత్మ అలగిడి నేను అలగిడిగా నేనంటే ఆత్మని వాడి అభిప్రాయం నేను అలగిడిగా ఉన్నాను అని కాదు మనస్సే అలగిడి మనస్సు యొక్క అలగిడి తన ఎందు ఉన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి స్వప్నంలో స్వప్నావస్థ యొక్క గుణదోషాలు వేటితోటి సంబంధం లేకుండా స్వప్నావస్థకి సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ప్రకాశిస్తూ జాగ్వల్యమానంగా ఆత్మ ఉన్నది అని చెప్పాడు రెండోది ఇప్పుడు అదే అంటున్నాడు సహా ఏ ఆత్మయే సుప్త సుశుప్త్యవస్థలో సమస్తమును తన ఎందుకు విలీనం చేసే స్ము సంప్రసన్న ఎటువంటి రూప కాలుష్యము సంబంధం లేకుండా అప్పుడూ లేదు జాగ్రత్త అవస్థలో కానీ జాగ్రత్త అజ్ఞానం చేత అవివేకం చేత ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేదు అంతే అతను సంప్రసన్న దేని తెలియటలేదు నది జానాతి కాబట్టి ఆత్మ దేనిని ప్రకాశింపజేయకుండా ఉన్న ఈ ఆత్మ సూర్యుడు ప్రకాశిస్తూ ఆ దీపకాంతి ఆ సూర్యకాంతి గదిలో ఉండే వస్తువులన్నీ ప్రకాశిస్తాయి అలాగనమాట మనస్సు యాక్టివ్ గా ఉండి అన్ని విషయాలు తెలుసుకునే ఉన్నాయి అంటే మనస్సు గది ఆ గదిలోకి ఆత్మయత్త చైతన్యం ప్రవేశించింది అని అర్థం ఎప్పుడైతే మీరు మనస్సు నిద్రపోయిందో కిటికీని మూసేసినట్ అయిపోయింది లోపల అన్నీ అలాగే పడు ఉంటాయి అన్ని చీకట్లోకి వెళ్ళిపోతాయి ఏది ప్రకాశంతో కానీ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు కానీ సూర్యుడు ప్రకాశిస్తున్నాడని ఎలా తెలుస్తుంది కిటికీ ఒకసారి తెలవాలి పెరిగినప్పుడు కొంచెం కాంతి లోపలికొస్తుంది లోపల కాంతి వచ్చిందని ఎలా తెలుస్తుంది లోపల ఉన్నది ఏదో స్పష్టంగా ప్రకాశిస్తుంది ఆఖరికి ధూళి ఉంటుంది అధూణి ప్రకాశిస్తుంది అధూణి ప్రకాశిస్తే ఆ కాంతి వచ్చింది అంటారు లేకపోతే ఘటం ప్రకాశిస్తే కాంతి వచ్చింది అంటే కాంతి వచ్చింది కాబట్టి సూర్యుడు ఉన్నాడు రానప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు ఇప్పుడు కాంతి రానప్పుడు ఉన్న సూర్యుడు గురించి చెప్తున్నాం ఇక్కడ ఆత్మ అంటే కాబట్టి మనస్సు అనే కిటికీ మూసేశాడు కాబట్టి నిద్రావస్థలో ప్రకాశించింది లేదు కాబట్టి దేన్ని ప్రకాశింపజేయట లేదు దేనికి సాక్షిగా పర్టు ఇన్ పర్టికులర్ దేనికి సాక్షిగా లేదు నా విజానా అని చెప్పారు ఏతదమృతమ భయం ఏతద్ బ్రహ్మేకి వాేతమేవా సో సుశుక్తి అవస్థకి సాక్షిగా ఉండేటువంటి ఆ శుద్ధ చైతన్య ఆత్మ ఏది కలదో అదియే అభయము అమృతము అని ఆయన అభిప్రాయం అంటే కాని ఇంద్రుడు ఎవేవో భ్రమపడి ఇది ఫలానా ఆత్మ ఫలానా ఆత్మ అంటూ ఉంటాడు ఆ ఇంద్రుడు భ్రమ పడ్డది అభయము అమృతము అని అభిప్రాయం కాదు ఏ శుద్ధ ఆత్మతత్వాన్ని తాను తెలుసుకుంటూ ఉన్నాడో దానికే అభయం అమృతం ఏతత్ బ్రహ్మా ఏతత్ అనే పదాన్ని ఇది అంటే తన మనస్సులో స్పష్టంగా తెలుసుకో ఉండే ఆత్మతత్వాన్ని ఉద్దేశించి ఏతత్ అనే విశేషణాన్ని వేసి ఆయన బోధించారు బోధించడం పూర్తయింది మగవా భగవాన్ ఇంద్రుడికి శాంత హృదయడే వెళ్ళిపోయాడు ఇంటి భాష్యకాలు ఏం రాయటం లేదు అదే విషయం కదా ఇంద్రుడి శాంత హృదయడే వెళ్ళిపోయాడు దేవతల దగ్గరికి వెళ్ళడానికి ముందే వీడు మళ్లీ దీన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ ఆ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లో వీడికి సందేహం కలిగింది ఇది లావడానికి వీడులేదే అని సందేహం కలిగింది మనకు చర్చ మఠమాంసాపి దోషంద ఇప్పుడు ఇప్పుడు ఈ ఆత్మలో కూడా వీడికి దోషం కనపడింది దోషం ఎప్పుడు కనపడుతుందో తెలిసిన ఆయన చెప్పిన దాన్ని వీడు ముందు తప్పుగా తెలుసుకుంటాడు ఆ తప్పుగా తెలుసుకున్న దానికి అభయం అమృతం బ్రహ్మ అనే అనే విశేషణాలను ప్రయత్నం చేస్తాడు అది వర్కౌట్ కాదు అది దోషంగా బాధిస్తుంది కాబట్టి మళ్లీ డౌట్ వచ్చి వెనక్కి వస్తాడు ఇది కథ ఆ దోషాన్ని ఎలా దర్శించాడో చూడండి వీడు ఏమనుకుంటున్నాడంటే నిద్రపోయాను కదా నిద్రపోతే ఏమీ లేదు శూన్యం అయిపోయింది కాబట్టి శూన్యం ఆత్మాన్ని నిర్ణయించుకున్నాడు నేను యాంటిసిపేట్ చేసి శూన్యం ఆత్మాన్ని నిర్ణయించుకున్నాడు సో ఇప్పుడు ఏమీ చూడటం లేదు ఏమీ తెలుసుకోటం లేదు ఆఖరికి నేను ఉన్నాను అనే జ్ఞానం కూడా లేదు జాగ్రత్త అభిమానికి అహమస్మే అనే జ్ఞానం ఉన్నది స్వప్నాభిమానికి అహమస్మే అనే జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానం కూడా లేదు ఏమీ లేదండి ఏ ఇప్పుడు జాగ్రత్త పంచభూతాల యొక్క దర్శనం కలుగుతోంది సకల ప్రాణుల యొక్క దర్శనం కలుగుతోంది స్వప్నావస్థలో ఒక రకంగా మళ్ళీ అవన్నీ రిప్రెన్సెస్ అవుతున్నాయి ఇప్పుడు పంచభూతాలు లేవు ఏమీ లేవు ఇవన్నీ వినాశనం అయిపోయాయి అంతా శూన్యమైపోయింది శుద్ధ అంతా కూడా శూన్యమైపోయి నాశనం అయిపోయింది కాబట్టి ఆత్మ అంటే ఏమిటి ఏమీ లేనిది సర్వనాశం అయిపోయిన శూన్యమే ఆత్మ అని తెలుసుకున్నారు ఓకే శూన్యమే ఆత్మ అని ప్రజాపతి గారు చెప్పారు అనుకుని వెళ్ళిపోయింది శాంత హృదయం మధ్యలో వెళ్ళిన తర్వాత ఇది అమృతమో అభయమో ఎలా అవుతుంది అని మళ్లీ అవుతుంది ఈ అమృతము అభయము బ్రహ్మ శూన్యానికి ఎలా అంటే ఇది కాదాలదు అని దోషాన్ని మళ్ళీ కనిపించారు అది మహర్షికారులు చెప్తారు చూడండి అక్కడ వాక్యం ఏముందంటే లు అయం ఏమం సంప్రతి ఆత్మానం జానాతి అని ఉంది ఈ సుశుక్తిలో ఏదో ఉందన్నాడే ఏదో సుశుక్తిలో ఉన్నది ఆత్మ సుశుక్తిలో ఉన్నది తనను తాను తెలుసుకుంటోందా లేదు అనే అలాగా వ్యాఖ్యానించాడు ఏది దోషాన్ని ఎల్ల తీసుడు చూడండి నాహ నైవా నాహ అంటే నైవా ఆహా ఆహా గర్పు కాదది అది అహం కూడా కాదు ఆహా అన్నది అవ్యయం దానికి అర్థం ఏవా అనర్థం నాహ అంటే నైవ సుసూతస్థోపీ ఆత్మా ఖలు అయం సంప్రతి సమ్యం చ ఆత్మానం జానాతి నైవ జానా సుసూప్తిలో ఉన్నది ఆత్మా అని చెప్పారు కదా ఆయన సరే నిద్రావస్థలో ఉన్నది ఒకటి ఉంది ఏమిటది ఏదో ఉంది అది ఏమిటది అదే ఆత్మ మరి అది ఆత్మ అయితే అది ఆ సుశుప్తి సమయంలో తనను తాను స్పష్టంగా చక్కగా తెలుసుకుంటోందా తెలుసుకోట్లేదు జాగ్రత్త తనను తాను అయం అహస్మి అని తెలుసుకున్నట్లుగా ఇప్పుడు ఈ సుశుప్తి తనను కూడా తానే తెలుసుకోలేకపోతోంది అంటే శూన్యం అయిపోయిందన్నమాట కథం అయం అహమస్మీతి తనను తాను ఎలా తెలుసుకోవట్లేదు ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని తెలుసుకోవట్లేదు మరి తనను తాను తెలుసుకునేది అదే పద్ధతి జాగ్రత్త అవస్థలో కరుణ తాను తెలుసుకుంటున్నాడా లేదా అహమస్మి అని ముందు అహమస్మి తెలుసుకునే ఆ అహమ్ముని దేహానికి జోడిస్తది అహమస్మి తెలుసుకునే అహమ్ముని మనస్సుకి జోడిస్తది జోడించడం అనే తప్పు వీడు చేసుకున్నాడు అవివేకానికి దాంట్లో సందేహం లేదు కానీ ముందు అహమస్మేయం తెలుసుకుంటున్నాడా లేదా తెలుసుకుంటున్నాడు సుశుద్ధిలో అభిలేదు ఓకే తర్వాత ఇమాని భూతాని చేతి యథా జాగ్రత్త స్వప్నేవా జాగ్రత్త నేనున్నాను అని తెలుసుకుంటున్నాడు స్వప్నంలో నేనున్నాను అని తెలుసుకుంటున్నాడు ఆ రకంగా సుశూప్తిలో నేనున్నాననే జ్ఞానం కూడా లేకుండా పోయింది తర్వాత జాగ్రత్త స్వప్నాల్లో ఇవాని భూతాన్ని ఈ సకల ప్రాణులు ఈ పంచభూతములు ఏ అర్థం చెప్పినా అని తెలుసుకుంటున్నాడు అది లేదు నో నో అంటే నోయే ఇంగ్లీష్ నోయే నోయే అది కూడా తెలుసుకోవట్లేదు ఎందుకు తెలుసుకోవట్లేదు ఇతరములు తెలుసుకుంటున్నాడు అంటే అదేదో సంథింగ్ అని అంటాం కర్ణను తాను తెలుసుకుంటున్నది ఆత్మ అంటే ఇది ఈజ్ సంథింగ్ అని అంటాం ఇతర ముందు ఏమీ తెలియట్లేదు కర్ణను తాను కూడా తెలియట్లేదు ఇది సంథింగ్ అంటే ఇంక సంథింగ్ తెలుతుంది ఇంకేమిటి సంథింగ్ అక్కడ పుణ్యం మరి అని ఆర్గ్యుమెంట్ అతమేవా అక్కడ వాక్యంలో అలా ఉంది వినాశమేవా అని ఉండేవా అని వినాశమివేటి పూర్వమ్రష్టవ్యం వినాశాన్ని పొందేసింది అని అనుకోడు ఇవా ఎందుకంటే వినాశాన్ని పొందేసింది అంటే మళ్ళీ ప్రజాపతి గారి మాటని నేను ఇంద్రుడు తప్పు పట్టినట్టు అయిపోతుంది ఎందుకంటే ప్రజాపతి గారు చెప్పిన ఆత్మ వినాశాన్ని పొందకూడదు కదండి కానీ పొందినట్లుగా అనిపిస్తోందే అని ఇలా పారాయాలట కాబట్టి ఏవ శబ్దానికి ఇవా వేసుకోండి ఎవరన్నా ఆత్మ దీపం ఉందా లేదా ఉంది ఎలా చెప్తావు ఆ దీపంలో ఇవన్నీ కనపడుతున్నాయి ఆ దీపం తనంత తానుగా కనపడుతోంది మంచిది దీపం ఉంది కానీ దాని కాంతిలో ఇవేమీ కనపట్టలేదు అది కూడా కనపట్టలేదు ఇంకేముందండి లేనట్టు అయిపోలేదా వినాక్షం ఇవా లేనట్లు ఇవా ఇవా వేస్తే దాని అర్థం ఏంటంటే ప్రజాపతి గారిని కొట్టిపారే లేదని ఇది ఇంకా ఆయన్ని విడించినట్లుంటుంది ఏవా విశిస్తే ఆ దేహీ ప్రజాపతి గారికి చెప్పిన ఆత్మశూన్యము అని చెందించేసినట్టు అయిపోతుంది అలాంటి పొరపాటు ఇంద్రుడు చేయడు పూర్వ వద్ద ద్రష్టవ్యం ఘనంచేవా అన్న తోటల్లా అయితే ఘనంత ఇవ అని పెట్టుకున్నాము అతితో భవతి అతిథతో భవతి వినష్ట ఇవతియ అతీతో అంటే విలీనమైపోతావు అతీతో భవతి అంటే అతి ఇతీన్ గత అతిగ అన్నప్పుడు అతి వేరే పదం కాదు అతి అంటే దాంట్లో విలీనమైపోయింది అనే అర్థంలో వచ్చే ఉపసర్గ అతిధానంలో ఉండే అతి ఉపసర్గ అలాగే అతి గత అతీత అంటే అర్థం దాంతో విలీనమైపోయింది ఇవాళ పెట్టేది గనక వినష్టమైపోయింది విన వినాశం అయిపోయింది లేకుండా పోయిందా అన్నట్లుగా ఈ ఆత్మ ఉన్నది అనే అభిప్రాయం అని ఇంద్రుడి యొక్క ఆ దీని మీద భాష్యకారులు అంటాను చూడండి జ్ఞానే సతీ జ్ఞాపద్భావ అవగమ్యతే నాసతి జ్ఞానే ఎందుకంటే వినాశం అయిపోయిందన్నట్టుగా అలా చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హీ బికాస్ జ్ఞానం ఉంటే జ్ఞాత ఉన్నట్లుగా మనం స్వీకరిస్తాం చూడండి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కన్నుతో రూపజ్ఞానం ఉందా లేదా ఉంది కాబట్టి కర్ణు వెనకాల ఉన్నాడు అది ఆత్మాను స్వీకరించడంలో అభ్యంతరం లేదు స్వప్నంలో జ్ఞానం ఉందా లేదా జగత్తు జ్ఞానం ఉన్నది ఈ జగత్తు యొక్క జ్ఞానము స్వప్న జగత్తు యొక్క జ్ఞానం ఉంది కనుక ఆ స్వప్న జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉండే జ్ఞాత ఆత్మగలదు అది భావం ఈ సుశుద్ధులో జ్ఞానమే లేదు తన జ్ఞానము లేదు ఇతరము యొక్క జ్ఞానము లేదు జ్ఞానం లేకుండా జ్ఞాతం ఉన్నాడమే ఎలా చెప్తా ఉండే అని దోషాన్ని పోషిస్తున్నారు జ్ఞానం ఉంటే జ్ఞానేహి సతి జ్ఞాతు సద్భావ అంటే జ్ఞాత అనేవాడు ఒకడు ఉన్నాడు అని అవగమ్యతే తెలుసుకుంటూ అని మనకు స్పష్టంగా తెలుస్తుంది నా అసతి జ్ఞానే జ్ఞానమే లేకపోతే ఏదో జ్ఞానం ఉండాలి ఏ జ్ఞానమూ లేదు సుశూక్తిలో ఏ జ్ఞానమూ లేదు కాబట్టి జ్ఞాతే లేదు అని మనం నిర్ణయించాల్సి వస్తోంది కానీ జ్ఞాత లేదు అనేసిస్తే ప్రజాపతి గారికి ఇచ్చిన ఆత్మ లేదని శూన్యం కాబట్టి వివాదకంగా జ్ఞాత లేడా జ్ఞాత నష్టమైపోయాడా అన్నట్లుగా ఈ సుసు కనబడుతోంది అదే దోషం కాబట్టి ప్రజాపతి గారు చెప్పిన దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం ఏదో దోషం వచ్చి పడింది అని అనుకున్నాడట సుసుప్తస్థ జ్ఞానం దృశ్యతే అనస్త ఇవా నిద్రపోయినప్పుడు నిద్రపోయిన వారికి జ్ఞానం ఉందా లేదు కాబట్టి వీడి స్వరూపమే ఆత్మ అన్నారు మీరు వీడిని నిద్రపోయాడు వీడికి జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానాన్ని కలిగించేది ఆత్మే గనక ఆత్మ నశించిపోయిందా అన్నట్లుగా అయివా పెట్టుకుంటూ ఉన్నారు అప్పటికప్పుడు నశించిపోయిందా అన్నట్లుగా మనకు అనుభవం కలుగుతోంది అది దోషం కదా అని ఇంద్రుడి యొక్క అభిప్రాయం ఇక్కడ ఇవా పెట్టుకోవాలి గాని ఏవాను ఏవా గానీ స్వీకరించరాదు అని ఇంకోసారి అంటారాయనూ వినాశమేవా ఆత్మనో మన్యతే ఇప్పుడు ఇంద్రుడు వినాశమైపోయినట్లుందేమిటిది అనుకుంటున్నాడే కాని ఇది వినాశమైపోయింది అని అనుకోవట్లేదు వినాశమేవ నమన్యతే అంటే అమృతాభయవచన ప్రామాణ్యమిన్ ఇప్పుడు ప్రజాపతి గారు ఏమన్నారు ఇదిరా ఆత్మ ఈ ఆత్మ అమృతము అభయమని చెప్పారు ఆయన చెప్పిన ఆత్మ వినాశమైపోయింది అని కన్క్లూడ్ చేసేస్తే అమృత వాక్యం ఆయన చెప్పిన వాక్యం తప్పని తేల్చాల్సి ఉంటుంది కాబట్టి గారు చెప్పిన మాట తప్పు అని నో ప్రామాణ్యమి ప్రజాపతి గారు చెప్పింది మాత్రం సత్యమే నేను అర్థం చేసుకోవటంలో ఏదో దోషం ఉంది ఇదే ఆత్మ అయినట్లయితే ఇది వినాశమైపోయినట్లుగా ఉందే ఇది అని వివా పెట్టుకుని ఆ ఇంద్రుడు ప్రజాపతి గారిని ప్రమాణ బుద్ధి కలిగి ఉన్నాడని మనం స్పష్టం చేసుకోవాలి కానీ ఈ దోషం మాత్రం అతనికి కనపడింది ఆ దోషాన్ని వివాపెట్టి మనం అవాటి పెట్టాలి తర్వాత ఏమని నిరూపిస్తారంటే ఇవాని అక్కడ జ్ఞాత నశించిపోలేదు జ్ఞాత ఉండనే ఉన్నది అని నిరూపిస్తారు నశించిపోయినట్లు మీకు అలా అనిపించిందయ్యా అంతేగాని నశించుకోలేదు అని నిరూపిస్తా ఆ విధంగా దోష పరిహారం చేస్తా కాబట్టి ఇంద్రుడు వెనక్కి వస్తాడు మళ్ళీ ఇది రేట్ క్లాస్ లో చూద్దాం ఓం పౌర్ణముదస్ పౌర్ణమి పూర్ణముద్య పూర్ణ పౌర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుద్యో నమ హరిపణమస్ 跑到光都坎